పరిశుధు రఘు దేవ మా ప్రియ పరలోకపు రాజా ఏసార్ మీకు వదనాలనైనా ప్రవ్వా ఈ యొక్క గడిషణ కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సమయానికి మీ సన్నిధి నడిపించినారు దాన్ని బట్టి మీకు వదనాలు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి వచ్చినాం ప్రవ్వ మా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ఓ ప్రవ్వ పర్లోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఓ ప్రవ్వా పరలోకానికి సంబంధించిన విషయాలు మేము అర్థం చేసుకోకపోతే పరలోకము మీ మధ్యలోనే ఉన్నదన్నారు నాయన కాబట్టి మేము ఏరీతిగా దాన్ని అర్థం చేసుకుని దానికి శువార్త ప్రకటించగలం కాబట్టినైనా అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి అనిపించండి మీ పెట్టుకోండి మరోసారి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీరు అక్కడ ఎంతో పర్య మీరు అక్కడ ఎంతో సమీపం ఉంటుండగా అయినా మేమందరం సిద్ధపడి అనక్ సిద్ధపరిచే బిడగా తయారు చేయండి ప్రభావ ఈ దినములు చెడ్డవి అని మీరు ముందుగానే హెచ్చరించినారు కాబట్టి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి రోషం కలిగి పౌరుషం కలిగి ఓ ప్రవ్వాకుండా ధైర్యంగా నిరీక్షణ కలిగి మీకు మీ విశ్వాసం కలిగి ముందుకు పోయే బిడ్డలగా తయారు చేసి మీ రాక వరుస పరుచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు మే ఇరవై తారీఖు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం దీన్ని మనము బాబిలోనియన్ క్యాలెండర్ అంటాం కదా ఇప్పుడు మనం వాడుతుంది బెబిలోనియన్ క్యాలెండర్ అంటే బబులోను క్యాలెండర్ బబులోను గ్రెగోరియన్ క్యాలెండర్ అన్న ఒకటే బబులోను అంటే నెబుకర్ నెర్ కాలం కదా బబులోను కాలం అంటే కల్దీయులు కల్దీయుల కాలం అది కల్దీల రాజులు బబులోను రాజు కాలంలో ఆరంభమైన క్యాలెండర్ ఇది దాన్ని ఆ గ్రెగోరీ అనే ఒక వ్యక్తి రోమియుడు అతను దాన్ని మన కాలానికి రుద్దిండు బబులోను కాలంలో ఉన్న క్యాలెండరు రోమియోలు మన కాలానికి రుద్దిండు అంటే దగ్గర దగ్గర పదహారు వందల యాభై రెండవ సంవత్సరం నుంచి ఆరంభమైంది కాబట్టి దీన్ని బబులోనియన్ బాబిలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం మనం ఇప్పుడు మనం ఉంటున్న కాలం కాబట్టి ఇరవయవ తారీఖు మే రెండు సంవత్సరం అంటే బాబులోనియన్ క్యాలెండర్ అంటారు దీన్ని లేక బబులోను క్యా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఇరవైవ తారీఖు అంటాం కానీ దేవుని క్యాలెండర్ ప్రకారంగా ఈ రోజు ఏందో నాకు తెలియదు సరే ఎందుకంటే మీకు ఒక విషయం అర్థమైందరదు ఒకవేళ మీకు కూడా ఎటువంటి తలంపు తటస్థిస్తే మీరు అర్థం చేసుకోవాలా ఈరోజు ఏమి తారీఖు అంటే తల గోక్కోవల్సి వస్తుంది తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా ఈరోజు ఏంది తారీఖు రేపు ఏంది ఎల్లుండి ఏంది అన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా మీకు జ్ఞాపకం లేవు దినాలు ఎందుకు జ్ఞాపకం లేవో అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మనుషుల కల్పితాలతో తయారు క్యాలెండరు దాన్ని బట్టి మనము ప్రవచనాలు అర్థం చేసుకునే ప్రయత్నిస్తే అన్ని తారుమారైతాయి ఎందుకంటే ఆ క్యాలెండర్ ప్రకారంగా దేవుని ప్రవచనాలు నెరవేరవు కాబట్టి పలాని తేదీ దేవుడు వస్తాడు పలాని రోజు అందరు ఎత్తబడతారు అని నువ్వు క్యాలెండర్ డేట్ ప్రకారం ఫిక్స్ చేసినవనుకో అది కావు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ నువ్వు పాటిస్తుంది అబద్దపు క్యాలెండర్ రెండవది నువ్వు నమ్ముకుంది అబద్దపు హోదా కాబట్టి ఏ రీతిగా నీ రెండు తలంపులు కరెక్ట్ కావు కాబట్టి నువ్వు అబద్ధ హోదాని ఆశ్రయించినప్పుడు అవిశ్వాసవే ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటవో నీకు విశ్వాసం కలుగుతుంది కానీ వాక్యాల్లో సత్యాన్ని గ్రహించకపోతే నీలో అవిశ్వాసమే ఉంటుంది విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరచను కాబట్టి నువ్వు సత్యాన్ని స్వీకరించకుండా ఎంత ప్రార్థన చేసినా నీకు నీ ప్రార్థనకి జవాబు రాదు ఎందుకంటే నీలో విశ్వాసం లేదు నీలో విశ్వాసం రావాలంటే నువ్వు సత్యాన్ని స్వీకరించాల్సిందే సరే ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానించకముందు సరే కొంతకాలం నుంచి హబకుక్కు గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం మొదటి అధ్యాయము మొదటి వచనం దగ్గరనే ఆగిపోయినాం ఇది నాలుగవ వారమా ఆయిదవ వారమా నాలుగవ వారమా ఐదవ వారం కొన్నిసార్లు నాకు కూడా అనుమానం వస్తా ఉంటే ఐదవ వారము ఒకటే వచ్చినం దగ్గర నడుస్తుంది అక్కడ నుంచి ముందుకు పోతలేం సరే ఎందుకు ముందుకు పోతలేం అర్థం చేసుకోవాలా దేవుడు సహాయం మనకు చాలా అవసరం అయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ రోజు కూడా అదే నేను కొంతసేపు అక్కడ కూర్చొని ధ్యానిస్తా ఉంటే రవి బ్రదర్ వాక్యం చెప్తుంటే నాకు అదే తలంపు ఉంది సాయంత్రంలో నాకు అదే వాక్యం ఉంది మైండ్ లా కానీ ఇప్పుడు నేను రవి బ్రదర్ చెప్పిన వాక్యం నేను చెప్పలేను మీకు నేను ఆల్రెడీ చెప్పేసి నాకు అప్పుడే అర్థమవుతుంది ఇది దేవుని ఆమోది ఇద్దరు ముగ్గురు సాక్షులు చేస్తే దేవుడు తన వాక్యాన్ని ఎప్పుడు స్థిరపరుస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ లోకంలో తర్కవాదము ఎక్కువ అని నేను ఫస్ట్ పేజ్ గా ఇక్కడ ఫస్ట్ పేజ్ ట్వంటీ మే టూ థౌజండ్ ఫోర్టీన్ ఇక్కడ రాసుకున్నా తర్కవాదం కాబట్టి తర్కవాదం అనేది ఆ బ్రదర్ కూడా మనకి ఈరోజు జ్ఞాపకం చేసింది ఎక్కడి నుంచి జ్ఞాపం చేసింది ఏ పుస్తకం ఏ పత్రిక పౌరులు కొరతలు రాసిన మొదటి పత్రికలో చూస్తున్నాం కదా ఈ లోకంలో అందరూ తర్కవాదాన్ని అనుసరిస్తున్నారు బాగా అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారు తర్కవాదాన్ని ఏమంటారు తర్కవాదం అంటే ఏంది తెలుసా తర్కవాదం అంటే అందరం కలిసి చర్చించుకోవాలా తర్కవాదం అంటే అది రండి మనం అందరం కూర్చొని చర్చిద్దాం మనందరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే సత్యం అదే తర్కవాదం గర్థమైతుందా సరే ఇప్పుడు మనమందరం ఇట్లా కూర్చుందాం ఈరోజు పలాని బ్యాంక్ ని కన్నం వేస్తాం ఎంతమంది నాతో పాటు వస్తారు సిస్టర్ అంటారు నేను వస్తాం బ్రదర్ బ్రదర్ అంటే ఎంతమంది నాతో పాటు వస్తారు అంటే మనం అందరం డిసైడ్ చేసుకున్నాం ఈరోజు ఒక బ్యాంక్ ని కన్నం వేయాలనే విధానం ఒకటే తర్కవాదం అంటే ఏంటంటే అందరం చర్చించుకొని ఒక చివరి తీర్మానానికి రావడం దాన్ని తర్కవాదం అంటారు కాబట్టి సత్యం అందరము చర్చించుకొని తీర్మానానికి వస్తే అది సత్యం అయిపోతుందా తర్కవాదం అంటారు ఇంగ్లీష్ లో అంటే తర్కవాదాన్ని డైలెక్టిక్ మెకానిజం అంటారు డైలెక్టిక్ మెటీరియలిజం అంటారు ఇంగ్లీష్లో డైలెక్టిక్ అంటే డైలాగ్ డైలాగ్ అంటే తెలుసు కదా మీకు చాలా డైలాగ్లు మాట్లాడుతున్నావు మన మన స్టైల్ మన దేశాల చెప్పాలంటే మన ఏమో ఎక్కువ డైలాగులు పాటిస్తున్నాయి ఎక్కువ డైలాగ్లు రిలీజ్ చేస్తున్నావు అంటారు అంటే ఎక్కువ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాం అంటారు డైలాగ్ అనే పదము అక్కడ నుంచి వచ్చింది డైలాగ్ అంటే డైలెక్టిక్ డైలెక్టిక్ అంటే తర్కవాదం కాబట్టి డైలెక్టిక్ ప్రాసెస్ అంటే తర్కవాదకు విధానం అనేది కాబట్టి ఈ లోకంలో అందరూ తర్కవాదంతో సత్యాన్ని వెతకాలనుకుంటారు కానీ అది అది ఎట్టి పరిస్థితుల్లో నిన్ను సత్యానికి నడిపించదు ఎందుకో తెలుసా అది మనుషులు ఏర్పరచుకున్న విధానం తర్కవాదం అనేది మనుషుల ఏర్పాటు దానికి ఆపోజిట్ అనేది డైడాక్టిక్ అంటారు ఇంగ్లీష్ లో డైడాక్టిక్ అంటే అధికారపు బోధ అని అర్థం అధికారంతో కూడిన బోధ అనేది డైడాక్టిక్ అంటారు డైడాక్టిక్ అనే విధానము ఈ లోకం పాటించదు ఈ డైలెక్టిక్ విధానం అనేది ఈ లోకం పాటిస్తది ఈ డైలెక్టిక్ విధానం ఎక్కడ ఉందో తెలుసా పాలిటిక్స్ లో ఉంది గవర్నమెంట్ లో ఉంది స్కూల్ విధానంలో ఉంది కుటుంబ పరంగా ఉంది ముఖ్యంగా మతంలో ఉంది ప్రతి మతంలో డైలెక్టిక్ విధానం ఉంటుంది క్రైస్తవ మతంలో కూడా ఉంది డైలెక్ట్ విధానం మా పాస్టర్ ఏమంటే అది కరెక్ట్ అందరు ఒకదానికి అవగాహనకు పాస్టర్ వత్తి వత్తి వత్తి చెప్తాను కొన్ని వాక్యాలు అందరు దాన్ని స్వీకరిస్తారు అందరు స్వీకరిస్తే సత్యమైపోతుందా ఒక పాస్టా దాన్ని గంభీరంగా చెప్తుంటే అందరు దాన్ని స్వీకరిస్తే సత్యం అయిపోతుందా అందుకే మనకు చూడు మనం అర్థం చేసుకోవాలా డైలెక్టిక్ విధానాన్ని పాటిస్తావా నువ్వు జీవితంలో డైడాక్టిక్ విధానాన్ని పాటిస్తావా డైలెక్టిక్ విధానం అంటే తర్కంతో కూడిన వాదము లేక డైడాక్టిక్ అంటే అధికారంతో కూడిన బోధ లేక అధికారంతో కూడిన ఆజ్ఞ బాగా అర్థం చేసుకోండి పిల్లలందరూ కుటుంబంలో సారీ కుటుంబంలో ఎక్కడ ఉందో నేను చెప్తాను కుటుంబంలో అందరు ఈ రోజు కూర్చుంటారు డాడీ మమ్మీ పిల్లలందరూ కూర్చొని తీర్మలుచుకుంటారు ఈరోజు మనం ఏం వండుకొని పిల్లలు చెప్తారు బాబు చెప్తాడు మనం చికెన్ వండుకుందాం పాపట వద్దు నాకు చికెన్ ఇష్టం నాకు మటన్ అంటది భార్య చికెన్ ఎందుకు మటన్ ఎందుకు ఫిష్ అంటది బర్త్ ఈ రెండు మూడు ఎందుకు మనం వంట వండటం బంద్ చేద్దాం హోటల్కి వద్దాం ఎవరికి ఇష్టం వచ్చిందో వాడు తినేద్దాం అర్థమైందా లేదు లేదు లేదు నేను అంత దూరం రాను నాకు ఇప్పుడు వాడు తిరుగుతాడు అక్కడ నాకు ఇప్పుడు చికెన్ ఇక్కడ కావాలి అక్కడ నువ్వు చికెన్ నాకు మటనే కావాలి సో ఇట్లా ఇట్లా తర్కాన్ని తర్కా చేసుకొని చేసుకుని చివరికి ఒక వచ్చి చెప్తాడు అన్ని తెచ్చి ఎవరికి ఇష్టం వాడు తింటాడు కదా ఇది బాగుంది వినడానికి బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకో తెలుసా ఎవరికి కావాల్సింది అది ఉన్నాడా చర్చలో కూడా అక్కడనే ఉంది నీకు కారు కావాలన్నా ప్రార్థన చేసుకో నీకు ఇల్లు కావాలన్నా ప్రార్థన చేసుకో నీకు ఇంకేం కావాలా నేను పాసారి నాకు చర్చ కావాలా ప్రార్థన చేసుకో ఇంకొకడు నేను బిజినెస్ స్టడీ అనుకుంటాను ప్రార్థన చేసుకో నాకు పెళ్లి కావాలా ప్రార్థన చేసుకో పిల్లలు కావాలా ప్రార్థన చేసుకో ఇవన్నీ డైలెక్టిక్ మీకు అర్థం అవుతుందా తర్కవాదం కానీ వారు చేసుకోండి కొన్ని వాక్యాలు నేను మీకు చూపించినప్పుడు మీరు అర్థం చేసుకోవాలా నీ బోధ నీ సేవా జీవితం ఇంతకాలము డైక్టిక్ లేక తర్కవాదంతో కూడినదా లేక నీ బోధ పునాది లేక నీ దైవికమైన జ్ఞానపు పునాది తర్కవాదంతో కూడిందా లేక డైలెక్టిక్ ప్రాసెస్ ఉందా లేక డైడాక్టిక్ ప్రాసెస్ ఉందా డైడాక్టిక్ అంటే అధికారంతో కూడింది బోధ చూడండి కొన్ని వాక్యాలను మీకు చూపిస్తా నేను మత్స్య సువార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మత్స్సువార్త ఏడవ అధ్యాయము ఇరవై వచనం చూడండి బాగా అర్థం చేసుకోండి ఏల ఆయన వారి శాస్త్రుల వరే కాక అధికారం గల వాణి వారికి బోధించను కాబట్టి నీ బోధ ఏరితిగుండాలన్న విషయం ఇక్కడ అర్థం చేసుకోండి ఈ లోకంలో పాస్టర్లు చాలా మంది ఇది పాటించరు ఎందుకు తెలుసా వారి శాస్త్రుల వలె వాళ్ళు పాటిస్తారు బాగా అర్థం చేసుకోండి ఒక శాస్త్రి శాస్త్రి అంటే ఎవరో తెలుసా శాస్త్ర అంటే బైబుల్ శ్రైలో బోధించే వాళ్ళని లేక బైబుల్ టీచర్స్ ని శాస్త్రులు అంటారు పాత కాల పాత బైబుల్ కాలంలో లేక ఈరోజు కూడా శాస్త్రులు అంటే వాక్యాన్ని ధ్యానించి ఇతరులకు ప్రకటిస్తుంటారు అంటే వేరే వాళ్ళకి వాక్య పరిచర్య చేసే వాళ్ళని శాస్త్రులు అంటారు చదువుతారు వేరే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు చదవడానికి కానీ వాళ్ళు ఒక్కరే చదివి ఇతరులకు దాన్ని విశదీకరించే వాళ్ళని శాస్త్రి అంటారు అయితే ఆ కాలంలో కొంతమంది శాస్త్రులు ఉండే ప్రభు మన ప్రభు సేవాలో ఆయన వారి శాస్త్రుల వరే అంటే వారి అంటే గొప్ప జనం యొక్క శాస్త్రులు గొప్ప జనం యొక్క బోధకులు వారి బోధ ఎట్లుందట తర్కవాదంతో కూడింది అని ఇందాక వాక్యం వారి శాస్త్రుల బోధ తర్కంతో కూడింది తర్కము అంటే మీకు బాగాద్దాం అవ్వాలి ఎప్పుడు ఆహాబు కాలంలో ఎంతమంది ప్రవక్తలు అబద్ధ ప్రవక్త ప్రవచనాన్ని ప్రకటించి నాలుగు వందల మంది కదా ఇప్పుడు బాగా తెలుసుకోండి ఈ నాలుగు మంది ఒకటే రీతిగా ప్రకటించి మీరు గమనించారు ఎప్పుడైనా వాక్యం దేవుడు దూతలను పిలిచి ఒక దినము దూతలందరితో సంభాషిస్తుంటున్నాడు ఎవరు ఆహాబు యుద్ధానికి పోయి మరణించులాగున అతన్ని ప్రేరేపించురు అని దూతలను అడిగితే దూతలలో ఒకరు ఇట్లా ఒకరు అట్లా అని ఇస్తున్నారు అక్కడ కూడా ఉంది డైలెక్టిక్ దూతలలో కూడా ఉంది తర్కవాదం కానీ దేవుని తెలియదా దేవునికి అర తెలుసు దేవుడు అధికారంతో కూడినవాడు ఆయన చెప్తే ఫైనల్ నేను నేను ఎప్పుడు డైలెక్టిక్ విధానం పాటించను నేను మీకు ఇప్పుడే చెప్తున్నా ఇంతవరకు ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి నేను డైలెక్టిక్ విధానం పాటించాను ఎందుకో తెలుసా డైలెక్టిక్ విధానం పాటించడం వల్ల అబద్ధ వచ్చింది లోకంలోకి ఎప్పుడైతే సర్పం వచ్చి హవ్వతో మాట్లాడిందో అక్కడ స్టార్ట్ అయింది తర్కవాదం సృష్టిలో సరిగా తర్కవాదం ఎక్కడ ఆరంభమైందంటే హవ్వ సాతానుడు సర్పము వాళ్ళు సంభాషించుకున్నప్పుడు అక్కడ స్టార్ట్ ఈ పండు తినాడు మీరు చావనే చావరు అది డైలెక్టిక్ అట్లనా చావామా దేవుడు మాకు చెప్పిండు కదా తినొద్దని అది డైడాక్టిక్ దేవుడు చెప్పిండు తినొద్దని అది డైడాక్టిక్ అధికారంతో కూడిన బోధ అది కాబట్టి దానికి విరోధంగా ఈ లోకమంతా తయారైంది ప్రపంచమంతా తయారమైంది ఈరోజు ప్రార్థన చేసుకోండి మీరు నేను ఒక చెప్తుంటే విన్నా ఈరోజు మీరు అందరు ప్రార్థన చేసుకోండి దేవుడు నీకు వంద కోట్లు ఇస్తాడు ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి వచ్చే వారం నుంచి కార్లు వస్తారు ఎవరు రాడట్ల నాకు తెలుసు వంద కోట్లు ఎత్తిపోస్తుంది ఇవ్వడు దేవుడు ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుడి అని చెప్పిన దేవుడు వంద కోట్లు ఎత్తిస్తాడు నీకు ఇది డైలెక్టిక్ తర్కం నీకు దేవుడి రోజు వంద కోట్లేకపోతున్నాడు ఒక అంటుడు నీ నీ హృదయానుసారంగా నీకేమవసరమో అది కోరుకో దేవుడు ఈ రోజు నీకు ఇస్తాడు అది తర్కవాదం మీ పనులు తండ్రికి తెలుసు మీకేమవసరమో అని ఉందా వాక్యం అది అధికారం అధికారంతో కూడిన బోధ అనేక మార్లు మన బోధన్ మన ప్రార్థన తర్కంతో కూడిన ప్రార్థన అందుకే అది ఎక్కే పరిస్థితి సన్నిధికి బోధు సమస్త విషయాలలో అతని అధికారానికి లోబడం లేదా వాక్యం మీకు తెలిసే వాక్యం నేను చెప్పవలసినది అనేక ప్రతి విషయములలో ఆయన అధికారానికి లోబడడం అంటే డైడక్టిక్ విధానం ఈ సంఘాలు పాటించవు నువ్వెంత చెప్పినా ఎందుకంటే వాళ్ళు తర్క బోధతో నిండి ఉన్నారనే చింతగా మనం చూసినాం కాబట్టి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు మనకు మటుకు ఆ బోధతో ఏ పని లేదు ఎందుకో తెలుసా ప్రభు మనకి చూపిస్తున్న మత్స్యవర్త ఏడో అధ్యాయంలో ఆయన విధానం ఏంది ఏదైనాగా ఆయన వారి శాస్త్రుల వల్లే కాక డైలెక్టిక్ విధానాలు కాక ఈ లోకస్తులు ఈ లోకపులోని బోధకులు డైలెక్టిక్ ప్రాసెస్ లేక తర్కవాదము ఆధారం చేసుకుని బోధించే వాళ్ళు కాక అధికారము గల వలే వారికి బోధించెను నువ్వు బోధించినప్పుడు నీకు అధికారం ఉంటుంది ఏ అధికారం పర్లోకం కానీ ఈ లోకం ఎక్కడ నీకు అధికారం రాదు ఈ విషయం పిలాతుతో ప్రభు మాట్లాడుతున్నాడు పిలాతుతో పిలాత్ అంటున్నాడు ప్రభువుని పిలిచి నీకు తెలిసా నిన్ను విడుదల కల్పించే అధికారం నాకున్నది అనడా అంటే ఆయన ఏమన్నాడు పైనుంచి వస్తేనే కానీ నీకు అధికారం ఉండదు నువ్వెవడివి నువ్వు సామాన్య మనిషివి నువ్వు అనుకుంటున్నావు నువ్వు గ్రేట్ ఫెలో అనేసి కానీ నువ్వు నీకు పైనుంచి రావాలి అధికారం పైనుంచి ఆయన అధికారం ఇవ్వాల కాబట్టి ఈ లోకంలో నువ్వు హెరోజు రాజు కావాలన్నా ఫరు రాజు కావాలన్నా బొబను రాజు కావాలన్నా అసరు రాజు కావాలన్నా లేక నువ్వు ఇండియా దేశపు రాజు కావాలన్నా ఎవడు రాజు కావాలన్నా పైనుంచి రావాల్సింది అధికారం నువ్వెంత ఉపాసం ఉండి ప్రార్థన చేసినా నాకు ఈ విడు అంటే నీ ఉపాస ప్రార్థన వినడు దేవుడు ఎందుకంటే తెలియదు నీ ఉపాసప్రాన్ని ఎప్పుడు ప్రపంచం అంతా ఉపాసప్రాదం చేశారు క్రిస్టియన్స్ కానీ ఎవడు క్రిస్టియన్సే కాదు నాకొక ముస్లిం స్నేహితుడు ఉన్నాడు ఆయన అన్నాడు ఏ కుచ్చిన హోత హలో సోప్ దువాకర్రే ఏం జరగదు ఎందుకంటే అది నిదానం నా హ్రంథం జరించిన రోజు మీ జ్ఞాపకం ఉందా లేదా దేవుడు అసురు అసురు దేశం మీదకి బబ్బులు తీసుకొస్తాడు మీ జ్ఞాపకం ఉందా మీదకి అసరు దేశాన్ని తీసుకొస్తున్నాడు నీ నా చేతులు వారు ఒక పాత్ర అని జ్ఞాపకం చేసి అసురు దేశము దేవుని చేతిలో ఒక పాత్ర లాగా వాడబడింది అప్పుడు నా హోము యోనా బాధపడలేదా ప్రభువా ఈ దేశం రోజు మా మీ బిడ్డలని చంపబోతుంది మళ్ళీ దీన్ని ఎందుకు నువ్వు ఇంతగా రక్షిస్తున్నావు అని దుఃఖపడినా అని విరుద్ధంగా వెళ్ళిపోయింది యోనా తర్వాత నా హోం ఆ కాలంలో చెప్తున్నాడు అసరు మీదకి బబులులను పంపిస్తున్నాడు బబ్లో చివరికి ఏం జరుగుతుంది బబులోని మీదీ హైగుప్తుల పంపిస్తాడు ఆయన విధానం అంతా అట్లనే ఉంటాడు ఒక గణహీనమైన పాత్రని ఘనమైన పాత్ర అనుకున్న పాత్ర మీదకి పంపిస్తున్నాడు మొదటి నుంచి కూడా నేను పరిశుద్ధ జనాంగం అనుకున్న వారి మీదకి గణహీనమైన పాత్రనే బలంగా లేపుతున్నాడు దేవుడు ప్రతిసారి అదే జరుగుతుంది హబకు గ్రంథం అంతా అదే ఈ రోజు సాయంత్రం నేను గ్రంథం జనిస్తుంటే దేవుడు నాకు ఇదే విషయాలు చెప్పించింది హబకుక్ హృదయంలో ఏముందో బాధ మన హృదయంలో కూడా అదే బాధ ఉంది మీకు అర్థమవుతుంది లేదు మీరు చూసినా లేదా వాక్యాలు హబ్బకొక్క ముఖ్యముగా ఆ మొదటి ఆరు వర్షనాలు దాని తర్వాత పదకొండు వరకు మొదటి పదకొండు వర్షాలు ధ్యానిస్తుంటే ఒకటే విషయం జ్ఞాపకం వస్తుంది హబ్బకొక్క దేవునికి వేస్తున్న ప్రశ్నలు నాకు కూడా అవే ప్రశ్న ఎందుకు ప్రభావ వీళ్ళందరినీ నువ్వు హింసించబోతున్నావు ఎందుకు ప్రభావ నువ్వు అనిలని లేపుతున్నావు ఎందుకు ప్రవ్వా నీకు విరుద్ధమైన వాళ్ళని లేపుతున్నావు నీ బిడ్డల మీదకి నాకు ఇది ఎప్పుడు లాగా ఉంటది ఇర్మియా కూడా అదే రీతిగా ప్రార్థన చేసి ఒకరోజు ఎందుకు ప్రవ్వా నీ బిడ్డల్ని చెరలోనికి కొనిపోబడటట్లు బౌలోని లేపినవు విలాపవాక్యం అంతా ఏడుస్తుండర్మియా రాస్తాడు విలాపవాక్యం ఏమి నేడుస్తున్నాడు ప్రవ్వా చూడు ప్రవ్వా నీ ప్రజలు ఎంత ఎంతగా మరణించి రక్తపాతమై దేశంలో రక్తము ఏరులాగా ప్రవహిస్తున్నాయి ఎందుకు ప్రభావ నువ్వు ఉత్తగా చూస్తా ఉన్నావు ఇక్కడ కూడా హబకుగా అదే ప్రార్థన చేస్తాడు ఎందుకు ప్రభావం ఎంతకాలంలో చూస్తూ ఉంటావు సరే ఈ విషయాలు మనం ఇప్పుడు ధ్యానించదు గాని దీర్ఘంగా మనలో ఒకసారి కాబట్టి ఆయన అధికారము గల వాని వలె వారికి బోధించను నువ్వు ఈ విషయం బాగా అర్థం చేసుకోదా పరలోకం నుండి వచ్చే అధికారానికే మనం లోగడాలా ఆ అధికారాన్నే మనం వాడుకోవాలా ఈ లోకంలోని విధనలు మనం వాడద్దు ముఖ్యంగా శివ జీవితంలో నీ ప్రార్థన కూడా అంతే నీ ప్రార్థన ఆయన చిత్తానుసరంగా అన్ని పొందినమని ప్రార్థించమన్నాడు అదొకటి బాగా అర్థం చేసుకోండి అనుదిన ఆహారం నేను మాకు దయచేము అని ప్రార్థించమన్నాడు మమ్మల్ని శోధులకు తేక దుష్టిని తప్పించమని ప్రార్థించమన్నాడు లేకపోతే శోధనలకు పోతారు అంటే శమల పోతారు గొప్ప జనానికి నేర్పిన ప్రార్థన అది శిష్యులకు నేర్పిన ప్రార్థన అది మామలి శోధలకు తేక దుష్ని తప్పించము ప్రభు ఆమె ప్రార్థించమనం మనం ప్రార్థించాలి అరీతిగా ప్రభువు మనకు నేర్పిన ప్రార్థనలో ఎన్నో ఆత్మీయ సత్యాలు భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ అక్కడ దాచబడినాయి మనకి తప్ప ఎవరికి వాడిని బయలుపరుస్తాడు దేవుడు ఎవరికి బయలుపరచాడు ఎందుకంటే వాళ్ళంతా తర్కవాదంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వీటిని అర్థం చేసుకోరు ఎవరైనా కావచ్చు ఎంత గొప్పడైనా ఎంత పెద్దోడన ఎన్ని సంవత్సరాలు అయినా సేవ చేసినవచ్చు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళ కానీ తర్కవాదంలో ఉన్నవాడు ఎట్టి పసులో ప్రభుని సంతోషపరిచలేడు ఎందుకంటే దేవుని హృదయానుసారంగా లేదు వారి జీవితం వారి సేవ జీవితం వాళ్ళు ఎంత పరిశుద్ధంగానే ఉండొచ్చు ముద్దులేని కన్యక కూడా పరిశుద్ధంగా ఉంది కానీ గది తలుపులు వేయబడ్డది గది బయట ఉంది తలుపుల బయట ఉంది ముదులేని కన్యక కన్యకనే రక్షణ పొందింది చాలా పరిశుద్ధంగా ఉంది వాక్యాన్ని ధనిస్తానుకుంది కానీ తన దీవిటీ ఆరిపోయింది ఎందుకంటే ప్రభు లేకుంటే ఆరిపోతుంది నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను ప్రభు మరి ఆయన నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా వెలుగుతావు నీ హృదయంలో ఎక్కడైనా వాక్య రూపానికి ఉంటాడు కాబట్టి వాక్యమే దేవుని వెలుగు నువ్వు ఈ లోకానికి వెలుగులాగా ఉండాలంటే నీ హృదయంలో ఆయన వాక్యం ఉండాలా కాబట్టి వాళ్ళు ఆరిపేరు వాళ్ళు ఆరిపేరు కాబట్టి వారు ఆయనని గ్రహించలేకపోయారు నిద్ర మతలో ఉండిపోయారు చీకట్లో వాళ్ళు చూడలేకపోయినారు బుద్ధిగల కెనెలు వెలుగుతున్నారు కాబట్టి ఆ వెలుగులో ఆయన చూడగలిగినారు కాబట్టి ఆయన చేత స్వీకరించబడ్డారు గదిలోనికి వాళ్ళు వెళ్ళినాక తలుపులు వేయబడ్డాయి కదా మత ఇరవై ఐదు ఐదులో మనం చూస్తాం ఎన్నిసార్లు ఈ విషయం కాబట్టి చూడండి మార్పు సువార్త మొదటి అధ్యాయము ఇరవై రెండవ ఇరవై ఒకటే అసం అంతటా వారు కపెర్ణ కపెర్ణ హోములోనికి వెళ్ళేరి సరే కపెర్ణ హోము అంటే దేవదూతల పట్టణము అని అర్థం మీరు అర్థం చేసుకోవాలా దేవదూతల పట్టణం అంటే ఆ పట్టణంలో దేవుని దూతలు సంచరిస్తున్నారు అని అర్థం కదా వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను ఆశ్చర్యం సమాజ మందిరములో ఆయనని రానియరు ఎందుకంటే యూదుల మత బోధకులు లేక శాస్త్రులు ఉంటారు అక్కడ శాస్త్రులు ఒకరి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ప్రకటిస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు బోధిస్తూ ఉంటారు అది విధానం సమాజ మందిరంలో కానీ ఈయన బాగా చేసుకోండి సమాజ మందిరంలోనికి పోయి బోధించాను ఇది ఒకటే నాకు చాలా ఆశ్చర్యకరం ఉంటుంది నేను ఎక్కడ పెద్ద పెద్ద బోధించినా ఒకటేసారి దాని తర్వాత మళ్ళా అవకాశం దొరకదు పిలువరు పిలువరు మన అది విధానం ఆయన పిలుస్తున్నారంటే నువ్వు తరగవాదంలో ఉన్నట్టు నేను అనుకుంటున్నట్ల మళ్ళీ తప్పు కావచ్చు అంటే వాళ్ళకి నచ్చిందేమో నీ బోధ గొప్ప జనానికి నచ్చదు బోధ ఎందుకంటే వాళ్ళకి విరోధం కదా ఈ బోధ వాడి జీవిత విధానానికి విరోధం కాబట్టి వాడికి నచ్చది బోధ ముఖ్యంగా సర్పంలకు తెలియక ఎట్లా బలిస్తాయి ఇదిగో సర్పంలకు తెలియని తొగటకి నీకు అధికారం ఇస్తాను అంటే వారి బోధం తొక్కడానికి నువ్వు వచ్చింది లోకంలోకి వాళ్ళు చెప్పాడు అబద్ధం అని నువ్వు చూపించడానికి నువ్వు వచ్చిన ఈ లోకంలోకి మళ్ళీ వాడు ఎట్ల నేను లోపల రానిస్తాడు ఏస్లో ఒకటేసారి పోతాడు లోపల మళ్ళీ బోనియర్ లోపల రానియారు చూడండి ఆయన శాస్త్రం వాళ్ళే కాక ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాణి వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేరి ఆశ్చర్యమే అనేక సార్లు ఈ విషయాలు విన్నప్పుడు ఆశ్చర్యమే చాలా మంది పాస్టర్స్ ఇది ఇది నువ్వు చెప్పేది కరెక్టే గానీ దీన్ని అర్థం చేసుకోవాలా అరే కరెక్ట్ అయితే అర్థం ఎట్లా చేసుకో నువ్వు అన్ని కరెక్టే చూపిస్తున్న బైబుల్లో కానీ దీన్ని స్వీకరించడం కష్టం మళ్ళీ స్వీకరించకపోతే నువ్వు తృనీకరించినట్లే కదా ప్రవణి నువ్వు ఎట్లా ఆయన బిడవ నీ నామన రోగులను నావన నీనామన ప్రవచించలేదు మీరు ఎవరు అక్రమం చేయవర్లారా అంటాడు నా యుద్ధ నుంచి మీరు వెళ్లిపోండి అంటున్నాడు ఎప్పటికూడా సన్నిధిలో ఉండలేరు వాళ్ళు సర్పములు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో నివసించవు మీకు ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యం ఎట్టి పరిస్థితుల్లో సర్పంలు తేలి సన్నిధిలో నివసించవు గొప్ప జనమి శ్రమలతో ఆయన సన్నిధికి తిరిగి వస్తుంది అన్న విషయం ఆయన అధికారం చేత బోధించినాక ఏం జరిగిందో చూడండి ఒకసారి ఆ సమయమున అంటే ఎప్పుడు ఆయన అధికారంతో బోధించినప్పుడు పరలోక నుంచి రావాల్సింది అది అధికారం మన ప్రభు నుంచి రావాల్సింది అధికారం ఆ సమయమున వారి సమాజ మంది మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఒక ఉండేను ఈ విషయం ఎప్పుడన్నా ధ్యానించింద్రా సమాజ మందిరంలోనే అపవిత్ర ఆత్మ పట్టిన మనుషులు ఉంటారు అన్న విషయం శాస్త్రులు వాక్యం చెప్పినట్టు ఎందుకు విడిచిపెట్టలేదు దయ్యం అప్పటికి శాస్త్రులు ఉన్నారు అక్కడ నుంచింది వాక్యం శాస్త్రులు వాక్యం చెప్పినప్పుడు ఆ అపవిత్ర ఆత్మ ఎందుకు విడిచిపెట్టలేదు ఈయన అధికారం చేత బోధించినప్పుడు ఎందుకు అది బయటకు వచ్చింది చూడండి ఏమని వచ్చింది వాడు నజరేడవు మాతో నీకేమి మమ్మును మమ్ము నశింపజేయటకు వచ్చితి వా నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసను సాక్ష్యమిస్తుంది సైతాన్ని సాక్ష్యమిస్తుంది కదా ప్రభు గురించి సాక్ష్యమిస్తుంది ఎందుకో తెలుసా ఈయన దగ్గర అధికారం ఉంది అధికారం ఎవరు దేవుడే అధికారం ఏస్పే అధికారం ఏ స్ప్రో వాక్యమే అధికారం ఆయన చెప్పిన సత్యమే అధికారం ఆ అధికారం మీలో ఉన్నప్పుడు నువ్వు చేయబడి ప్రార్థన అవసరం లేదు అది ఆల్రెడీ షేక్ అయిపోతావు అది దురాత్వాలు అంతరు కుంది మందిరంలో ఈ విషయం బాగా మందిరంలో వాడు ఎప్పుడు ఉంటాడు మొదటి నుంచి కూడా వాడు ఉన్నాడు అనేక మంది అబద్ధ క్రీస్తులు మన మధ్యలో నుంచి బయటికి వెళ్లి అని లేదా యోహను భక్తుడు యోహను పత్రికలు అనేక మంది వాడు ఒక్కడు కాదు ప్రపంచం క్రైస్తవ బోధ ఒకటే అంత్యక్రీస్తు ఒకడే కానీ అనేక మంది అంత్యక్రీస్తులు అని యోహాను భక్తులు మనకు చూపించింది ఆ వాక్యంలో పత్రికలో తన పత్రికలలో కాబట్టి అపవిత్రమైన ఆత్మ ఎప్పుడు లొంగుతుంది అంటే అధికారంతో కూడిన బోధ ఉన్నప్పుడే నీకు ఇచ్చింది అధికారం ఎవరు అన్నారా ఎవరు అన్నారు చెప్పండి చూడండి ఇరవై అధ్యాయం మతేశ్వర వార్త ఇరవయ అధ్యాయం మనం ధ్యానించినాం అనేక ఈ వాక్యం మతేశ్వర వార్త ఇరవయ అధ్యాయము ఇరవై అధ్యాయంలో నువ్వు ఏ అధికారం చేత ఈ వాక్యాన్ని బోధిస్తున్నావు ఎవరు నీకు ఇచ్చి రీ అధికారం అని శాస్త్రులు యాజకులు వచ్చారని అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ పాపులారిటీ పోతుంది కాబట్టి ఎవరు నీకు అధికారం ఇచ్చిండ్రు నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఈ వాక్యాలు మనము ఎవరి నుంచి నేర్చుకుంటలేము ఈ వాక్యాలు ఏ పుస్తకాలు ఏ టీవీలలోకి వెళ్ళి మనం మేము నేర్చుకుంటలేం మనకి నేర్పించేవాడు మన పర్లో తండ్రి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పరలోకం నుంచి మనకు అనుగ్రహిస్తాడు దేవుడు ఈ విషయాలు కాబట్టి ఆయన అధికారానికి మనం లోపడుతున్నాం కాబట్టి మనకి ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాడు ఖచ్చితంగా మన ప్రార్థన జవాబిస్తాడు దేవుడు సరే పోయిన వారం మనము దేవుని యొక్క భారము హబ్బకుకు అనే ప్రవక్తికి రావడం మనం చూస్తున్నాం కదా దేవుని యొక్క భారం అంటే దేవోక్తిని దేవుని యొక్క భారం అంటాం లేక దేవుని యొక్క వాక్యపు భారం భారం అంటే దేవుని యొక్క వాక్యపు భారం కూడా అంటాం మనం కాబట్టి హబ్బ కుప్పనకు కలిగిన భారమే దేవుని యొక్క వాక్యపు భారం ఏదో భారం అనేది మనము కొన్ని వారాల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం రెండు రకాల భారంలు దేవుడు ఈ లోకంలో చూపిస్తున్నాం మనకు ఒకటి ఏంది మనుషులు ప్రయాసంతో మోస్తున్న భారం అది ఎక్కడ చూస్తున్నాం మనం మత వార్త పదకొండవ అధ్యాయంలో చూస్తున్నాం కదా ప్రయాసపాడి భారం మోస్తున్న సమస్త జండార నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును కాబట్టి ఈ లోకంలో సమస్త జనులు అంటే గొప్ప జనము అంత ఒక భారం మోస్తున్నారు ప్రయాసంతో అది పనికిరని భారం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి మీరు మోసే భారము మీకు విశ్రాంతినివ్వదు కాబట్టి నా యొక్క వచ్చి నేర్చుకోండి నా కాడి సులువైంది నా భారము తేలికైంది అన్నాడు కాబట్టి ఆయన భారము మోయడం అనేది గొప్ప జనం జ్ఞాపకం ఎందుకంటే గొప్ప యుగ సమాప్తి వరకు వాళ్ళు శ్రమలుగుండా పోయేంత వరకు వాళ్ళు మోసే భారము ప్రయాసంతో కూడింది శ్రమలతో కూడింది కష్టాలతో కూడింది రోగాలతో కూడింది ఆ భారం వాళ్ళు ఎంతవరకు మోస్తారు వాళ్ళు హతసాక్షులు అయ్యేంత వరకు మోస్తారు హత అయ్యే టైంకి వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహించి సత్యాన్ని మోయడానికి సిద్ధపడతా ఉంటారు అప్పటికి వాళ్ళ తలల మీద వాళ్ళ మిడల మీద కథలుంటాయన్న విషయాన్ని మనం బలిపిటపు క్రింది ఆత్మల గురించి ధ్యానించినప్పుడు ఈ విషయాలు జ్ఞాపకంకి వస్తూ ఉంటాయి బలిపిటపు కింది ఆత్మలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాయి ఈరోజు మధ్యాహ్నం ఇదే విషయాన్ని ధ్యానిస్తున్నాను మరణించిన వాళ్ళందరూ ఎక్కడుంటారు అన్న ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటారు కదా మరణించిన వాళ్ళు ఎక్కడుంటారు అంటే ప్రసంగిలో మనం చూస్తాం మరణించిన వారు మరవబడ్డవారు వారికి ఏ తలంపులు ఉండవు వారికి ఏ జ్ఞాపకం ఉండదు వారు ఎక్కడ ఉండో వాళ్ళకి తెలియదు వారు ఎవరో వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు శాశ్వతంగా మరిచిపోయిన వాళ్ళు కానీ దేవుడు ఒకరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటాడన్న విషయాన్ని మనం చూస్తాం అక్కడ దేవుడు ఒకరోజు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారందరూ ఆయన సన్నిధిలో నిలబడతారు అది చివరికి జరిగేది కాబట్టి మరణించిన వాళ్ళందరూ ఏ రీతి ఉన్నారు వాళ్ళ కింద ఆత్మలు ఎందుకు దేవుని సన్నిధిలో ఘోషిస్తున్నాయి నాదా సత్య స్వరూపి ఈ భూలోకా భూ తీర్పు తీర్చక ఎందువు అని వాళ్ళు ఎందుకు విజ్ఞాపన చేస్తున్నారు దేవుని సన్నిధిలో కాబట్టి సరే ధనవంతునికి సంబంధించిన బోధ ధనవంతుడు లాజర్ గురించి మనం మేనిసలే ధ్యానించినాం కదా ఉపమానము లాజరు అబ్రహం రమున పరదేశంలో ఉన్నట్టు ధనవంతుడు నరకంలో అగ్నిగుండంలో కాల్తున్నట్లు మనం చూస్తాం కదా ఉపమానంలో ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు పోలేరు అన్న విషయాన్ని కూడా జ్ఞాపనిస్తుంటే ఇవి పర్మనెంట్ ప్లేసెస్ ఒక్కసారి తీర్మానించబడ్డాక ఎవడు ఎక్కడ పోయినాడో ఫైనల్ అన్నట్టు ఇంకా అక్కడ ఇక్కడికి రాలేడు ఇక్కడ అక్కడ పోలేడు అది చివరికి జరిగేది కాబట్టి అది ఒక టెంపరీ స్థలం పరదైసు అనేది నేను నీవు కూడా నాతో పాటు పరదేశులో ఉంటామంటే పారడైస్ ఇంగ్లీష్లో పారడైజ్ అంటారు తెలుగులో పరదేశు అంటారు పరదేశు అంటే అది పరలోకం కాదు అది టెంపరీగా ఒక స్థలం ఆయన ఈ లోకంలో తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు టెంపరీగా అక్కడ దాచపడతారు ఎందుకంటే సైతానికి వాళ్ళ మీద అధికారం ఇవ్వలేదేవాడు వాళ్ళు ఎప్పుడు మళ్ళీ పరదేశ్ నుంచి విడుదల పొంది ఆయన సన్నిధికి వచ్చి అంతా ఈ లోకంలో జరగాల్సిందే పర్లోక రజము ప్రత్యక్షంగా రాదు ఎందుకు మీ మధ్యలోనే ఉందని ఎందుకన్నాడు ఆయన అందుకొక ఆ పర్లోవరాజం కొరకు తిరిగి వస్తున్నాడు భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి తెసలు రాసిన పత్రికలు కూడా మనం నేను సార్ ధ్యానించినాం ఆయన తిరిగి వచ్చినప్పుడు మన పిల్లలను అందరినీ వెంట పెట్టుకుని వస్తాడు అని ఉందా లేదా వాక్యం మన వెంట పెట్టుకుని వస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు మనకు జాగ్రత్త మనం జాగ్రత్తగా ధ్యానించాలి ఎందుకంటే ఇవన్నీ మీకు త్వరలో కొంతమంది ప్రశ్నలే ఇవన్నీ ప్రశ్న మీకు మొత్తం తారుమారు తారుమారు చేసి మీ దగ్గరికి వెళ్ళి గుంజుకొని పోతున్నారు గొప్ప జనం వాళ్ళు గుంజుకపోతుంటారు నువ్వు వాళ్ళని మళ్ళీ గుంజుకొస్తా ఉంటావు నువ్వు ఎంతో కష్టపడి ఎంతో చెమటోర్చి ఒకరిని గుంజుకొస్తే వాడు సున్నాసంగా ఇటువంటిది ఒక్క ప్రశ్న వేసి ఆ కాలంలో మనం మీరొచ్చు అదే కాకుండా గొప్ప జనము ఏ రీతిగా శ్రమల పాలవుతారు అన్న విషయాన్ని మనం ఒక మీకు ఒక వాక్యాన్ని నేను చూపించి మతయవార్తలోని వాక్యానికి మనం తిరిగి చూడండి వ్యూహాను సువార్త పదహారవ అధ్యాయం యుహాను సువార్త పదహారవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ప్రభు శిష్యులతో మాట్లాడినాడు ఒకరోజు మీరు అభ్యంతరపడద్దు అంటే అనుమానపడద్దు భయపడద్దు జడియద్దు ముందుగానే మీతో నేను చెప్తాను ఈ మాటలు ఏందా మాటలు చూడండి వారు అంటే శాస్త్రులు పరిసయులు సర్దుకాయలు సర్పములు తేళ్లు మిమ్మును అంటే మిమ్మునంటే వాళ్ళు గొప్ప జనాన్ని మందిని సమాజ మందిరంలో నుండి వెలువెదురు మిమ్మల్ని ఎలగొడతారు ఏ చర్చలో మిమ్మల్ని రానియరు మిమ్మల్ని వెలగొడతారు ఎందుకు వెళ్ళగొడతారో మీకు తెలుసా మీరు డైడాక్టిక్ విధానం పాటిస్తారు మీరు అధికారంతో బోధిస్తారు మీకు ప్రభువే ఇస్తుండ్రు అధికారం ఇదిగో శత్రు బలవంతుడి మీద నేను మీకు అధికారం ఇచ్చిన అనడా లేదా సర్పంలను తెలు నేను మీకు అధికారం ఇచ్చినా అనడా కాబట్టి ఎప్పుడు ఇచ్చింది అధికారం చెప్పండి ఎప్పుడైతే మీరు యథార్థతో పరిశుధతో వినయక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేయాలని తీర్మానించుకున్నారో సత్యము విషయంలో అత్యాసక్తి కలిగిన వారు కాబట్టి మీరు ఆ చివరి ముద్ర చేత ముద్రించబడ్డవారు కాబట్టి మిమ్మల్ని ముద్రించుకొని ఆయన ఇవన్నీ బయలుపరచండు మీరు అనిధ్యులు వీరి నోట ఏ అబద్దం లేదు స్త్రీ సాంగత్యంలో అపవిత్రులు కానివారు అంటే మత క్రైస్తవ జీవితపు బోధలో బబులును బోధలో యజబేలు బోధలో నికులైతుల బోధలో అపవిత్రులు కానివారు మీరు బాగా అర్థం చేసుకోండి వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేదురు ఆయన ఆజ్ఞ లేనిది తల వెట్రుకలో ఒకరు మీరు సమాజ మందిరంలో వెలివేయబడడం అంటే ఖచ్చితంగా దేవుడిని ఆజ్ఞనే అది దేవుడు మిమ్మల్ని ఎందుకు వెలగొడుతు చర్చి నుంచి బాగా అర్థం చేసుకోండి దేవుడితో వెళ్లగొట్టింది బ్రదర్ పలాని ఫాస్టర్ కదా పలాని బ్రదర్ కదా పలాని సిస్టర్ కదా వాళ్ళకి ప్రేరేపణ ఇచ్చింది ఎవరు వాళ్ళని ఏరీతి వాడుకుడు దేవుడు గణహీనమైన ఘట్టంలాగా వాడుకుంటాడు దేవుడు తన బిడల్ని పాతని బలిన నుంచి మనం చూస్తున్నవి దేవుడి వెళ్ళాలని చెప్పుకొని దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే వాళ్ళు ఘనమైన పాత్రనే వాళ్ళని ఖచ్చితంగా వాడుకుంటున్నారు ఎందుకంటే వారికి సత్యం విషయం పట్ల ఆసక్తి లేదు దుర్నీతి అందు వాళ్ళకి అభిలాష ఉంది కాబట్టి మోసపుచ్చు ఆత్మని దేవుడి వారికి పంపిస్తున్నసి పౌలు మనకి తెసం రాష్ట్ర చూపించింది కాబట్టి వారు మిమ్మల్ని సమాజ మందిరంలో వెలివేయుదురు కాబట్టి మీరు అభ్యంతర పడకండి దుఃఖపడకండి బాధపడకండి ఉంటది కదా బయటికి నాకైతే ఎప్పుడు బాధలేదు నీకు విషయం చెప్పాలా ఎందుకంటే నేను ఒక్క చర్చిలో ఉన్నవాడిని కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని చర్చలు మారినను అనొచ్చు నీకు స్థిరత్వం లేదు బ్రదర్ అందుకని నువ్వు ఒక్క చర్చిలో లేవు అంటారు కొంతమంది ఎట్లన్నా వాడి వాడి దివరాత్రులు మన సహోదరుల మీద నేర మోపాల్సిందే కదా వాడు నిరళి మోపుతా కానీ ఏది కూడా సత్యం కాదు కదా దేవుని సన్నిధిలో వాడు ఎప్పుడు కూడా మోపలేడు అది నిజమైతేనే కానీ వాడు నేర మోపలేడు కాబట్టి వాడికి మనం అవకాశం ఇవ్వద్దు నేర మోపడానికి అందుకని చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి ఆయన సన్నిధి విమోచన దినం వరకు మీరు పరిశుద్ధ ఆత్మ చేత ముదిరింపబడ్డవారు మీరు అపవిత్రలో జీవించడానికి వీల్లేదు తెరుగుబాటుతనంలో జీవించడానికి వీల్లేదు ఆయన కొడుకు యోగ్యత కలిగి సంపూర్ణంగా ఆయన అధికారపు బోధలో జీవించాల ఆయన అధికారానికి లోబడి జీవించడం నేర్చుకోవాలి డైలక్టిక్ విధానం అది డైలెక్టిక్ విధానం అవసరం లేదు నీ దగ్గరకు వచ్చి ఎవరైనా తర్కవాదాన్ని బోధిస్తే ఇప్పుడే వస్తాం బ్రదర్ అని చాయ్ తాగానికి వెళ్ళిపోవాలి ఇప్పుడే వస్తాం అర్జెంటుగానేసి వెళ్ళిపోవాలి పెట్టుకోవద్దు బోధ నిన్ను షేక్ చేసి పడేస్తుంది ఆ బోధ ఎందుకంటే సైతాన విధానం అది కొన్ని నీకు కొన్ని నువ్వు నీకు జ్ఞాపకం ఉండవు వాక్యాలు వాడు ఆ టైం నిన్ను బలవంతం చేస్తాడు ఎక్కడుంది చూపించండి నువ్వు చూపించలేవు నువ్వు ఒడిపోతావు ముందు వాటి నీకు అవసరం లేదు అన్నీ నువ్వు వాడిని గెలుచుకోలేవు ఎందుకు తెలుసా నువ్వు ఎంత సత్యం చెప్పినా వాడు నమ్మడు ఎందుకంటే వాడు తీర్మానించుకున్నాడు నిన్ను మోసగించడానికి నిన్ను పడగొట్టడానికి తీర్మానించుకున్నాడు వాడు వాటి నువ్వు లేదు ఎందుకంటే పోయినవరం చూసిన వాక్యం మనం అది మతార్త ఇరవయ అధ్యాయంలో చూసినాం కదా వాక్యం అది పనివారి గురించి తోట పని వారి గురించి చివరికి చూస్తాం సరే ఈ రోజు ఆ వాక్యం నేను మీకు చూపించి ముగించుకుంటాను కాబట్టి ఎందుకు వారు మిమ్మల్ని ఇక్కడ వెలగొడతారు చూడండి వారు మిమ్మల్ని సమాజ నుండి వెలివేదారు మిమ్మను చంపు ప్రతి వాడు అంటే మీరు చేస్తారు అని చెప్తుండ ఎవరు గొప్ప గురించి మాట్లాడుతున్నాడు లక్ష మంది గురించి మాట్లాడుతున్నాడు కానీ లక్ష మందికి సంబంధించింది కాదు వాక్యం ఎందుకో తెలుసా మీరు వెలివే పడక ముందే మీ అతని మీరే మిమ్మల్ని వెలగొట్టిండ నన్ను కూడా వెళ్ళవట్లేదు ఈరోజు మధ్యాహ్నం నేను అదే చేసిన నేను ఎందుకు నేను బయటకు వచ్చిన తొంభై రెండులో ఒక సంఘంలో సేవ చేసినప్పుడు ఎంతో మంది యవనసే దేవునిసే నడిపించిన ఎంతమంది బాప్సా బాప్స నడిపించిన మత క్రైస్తవులని అక్కడ మొత్తం షీక్ అయిపోయింది పెద్దలే నన్ను తీసిపడేసారు పొజిషన్స్ తీసేసారు నేనేం చేసినా సరే ఒడు నన్ను రావద్దని చెప్పలేదు పొజిషన్స్ తీసేసారు తీసేస్తే నేనే మెల్లిగా జారుకుని అక్కడి నుంచి ఎవరు కొన్ని సంవత్సరాలు హెబ్రోన్లో నేనున్నాను ఎంతో భక్తితో ఎంతో ఆసక్తితో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన అట్లా ప్రతి సంగ్రెలకి వెళ్ళి బయటకు వస్తున్నా సరే అవన్నీ మనకు అవసరం లేదు వాడవడం నాకు వ్యతిరేకమనేది కాదు దేవుడే వాళ్ళని ఆ రీతిగా తయారు నేను ఇవన్నీ వారి గురించి తిట్టడం దావెది సంబంధించిన బోధ అదే కదా ఎన్నిసార్లు మనం చూపించిన సౌలు కుమారుడు ఆ మీద సిమి సిమ్ కదా దావిదుని తిడుతున్నాడు చెడ్డ చెడ్డ మాటలు తిరుగుతుంటే యో వారు రాజా ఒకసారి నాకు ఆజ్ఞాపి వాడిని తలకైనా నరికేస్తా అంటే వద్దు వద్దు దేవుడే వానికి ఆజ్ఞాపి ఇచ్చింది దేవుడే వానికి అధికారం ఇచ్చినట్ట మాట్లాడానికి కాబట్టి దాన్ని నేను భరించాలంతే ఈ లోకంలో ఏదైనా కానీ అధికారము దేవునించి రావాల్సిందే తిరుమతి రాష్ట్ర పత్రికలు కూడా మనం చూస్తాం అనిలని మనకి మన మీద రాజ్యం వెల్లటకు ప్రవ్వే ఎదుర్కొంటున్నాడు అన్న విషయం నీకు ఎప్పటికర్థం కాదు ఎందుకో తెలుసా నువ్వు తర్కవాదంతో నిండిపోయినావు కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క ముగింపు త్వరలో ఉన్నది తర్కవాదంతో నిన్నో నీలో సత్యం లేదు తర్కవాదం ఉంది తర్కవాదం అంటే రండి మనం అందరము సమర్థించుకుందాం రండి మనం అందరము ఏది సత్యం ఈ వాక్యము ఎట్లా అర్థం చేసుకోవాలో మనం అందరం సమర్థించుకుందాం ఓహో ఈ వాక్యం ఇట్లా కదా ఈ అక్క కూడా అర్థం చేసుకోవచ్చు కదా ఆ కూడా అర్థం చేసుకోవచ్చు కదా లేదు అందరం ఇట్లా అర్థం చేసుకుందాం అందరూ తీర్మానించుకుంటారు ఇదే సత్యం ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పోతుంటుంది వాక్యం కదా ఒకడు తన మార్గమే సరి సరైన మార్గం అనుకుంటాడు కానీ అది తుదకి మరణానికి నడిపిస్తుంది లేదా వాక్యం తర్కవాదం కష్టంగా మరణానికి నడిపిస్తుంది ఎందుకంటే వాడి హృదయంలో వాడు అనుకుంటున్న ఇదే కరెక్ట్ అనేసి కానీ మనం ఎప్పుడనుకో మన హృదయంలో మనం ఎప్పుడనుకునేది మనం ప్రభు చెప్పిన వాక్యమే కరెక్ట్ ఆయన ఏం చెప్పిండో అదే కరెక్ట్ ఆయన ఏం చేయమంటాడో అదే చేస్తాం నా సొంత తలంపులు నేను ఉపయోగించను ఎందుకంటే నేను నేను నేను ఆయన అధికారానికి లోపడిన వాడిని కాబట్టి ప్రతి విషయంలో ప్రతి అడుగడుగున ప్రతి తలంపులలో ఆయన అధికారానికి లోపడ్డవాడిని కాబట్టి ఆయన చెప్పిన వాక్యం తగినట్లే నేను జీవిస్తా ఆయన ఇస్తేనే అధికారం నేను నిలబడతా నాకు ఆ ప్రేరకులు లేకుంటే నేను ఎవరికైనా ప్రజలు చెప్తాగా రాను వాక్యం చెప్పడానికి ఎందుకంటే రోజు నాకు అధికారం ఇవ్వలేను టి ఎవరికి అధికారం ఇస్తే వాళ్లే దాన్ని ప్రకటించాల అప్పుడే చీకటి శక్తులు కదిలింపబడతాయి గొప్ప జనం నువ్వు బయట చేసుకోవాలంటే నీ సొంత తలంపు రాదు నువ్వు అనొచ్చు నాకు సత్యం బయలుపరచబడింది నాకు ఎంతో ఆసక్తి నేను వాళ్ళని బయట నువ్వు తీసుకొచ్చేది నువ్వుగానే కాదు తీసుకొచ్చేది కేవలం నీ ప్రవ్వే ఆయన ఆయన అధికారాన్ని ఇస్తే నువ్వు ఆ వాక్యం వాళ్ళకి చెప్పగలవు లేకపోతే నీ నుంచి అది ఎట్టి పరిస్థితులు రాదు ఏమో దొరుకుతుందో చూడండి తర్వాత మిమ్మల్ని చంపు ప్రతివాడు తను దేవుని సేవ చేసినాడని అనుకును ఎందుకు మళ్ళీ సర్పములు తేళ్లు ఆ రీతిగా చేస్తే ఇలా తో దగ్గర ఒక ఖైదీ వలే మన ప్రభు నిలబడినప్పుడు ఆయన మీద అందరి నేరలు మోపుతున్నారు ఆయన చేతుల ద్వారా అద్భుతాలు చేసుకున్న ద్వారా అద్భుతాలు అనుభవించిన ద్వారా విడుదల పొందిన రోగాల నుంచి కష్టాల నుంచి దుఃఖాల అన్నిటి నుంచి విడుదల పొందిన కూడా ఆయన మీద నేరలు మోపారు ఎందుకు ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఆయనని గనపరుస్తాం ఆయన అద్భుతాలు చేయనప్పుడు ఆయన మీద గొనుక్కుంటాం క్రైస్తవ జీవితం అది ఏం చేసింది దేవుడు నాకు గొనుక్కున్న జీవితం గొప్ప జనము గుణం ఎప్పుడు అంతే మీరు ఇంతసేపు ఏం చేస్తారు ఇక్కడ ఐదు గంటల వరకు ఉత్తరంటే మమ్మల్ని ఎవరు పనిలో పెట్టుకోలేదు వాళ్ళు వాళ్ళ బుద్ధి అది సోమరి జీవితం సుఖ అనుభవానికి అలవాటు పడ్డ ఏషవు జీవితం అంటే శరీరమైన జీవితం సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి సంపూర్ణంగా అబద్ధంగా మారిన వాళ్ళు వీళ్ళు ముద్దంతా మంచిగున్న కొంత పులుపు ముద్ద కలిస్తే మంచి ముద్ద కూడా కూలిసిపోతున్నాడు కొన తెలుసిన ఆ రీతిగా అయిపోయిన క్రైస్తవ జీవితం అది కాబట్టి వీరందరూ మరణించాల్సిందే కాబట్టి చంపేవాళ్ళు ఎవరు దేవుని సేవకులే అని ఇక్కడ వాక్యం ఉందా లేదా మిమ్మల్ని చంపు ప్రతివాడు తను దేవుని సేవ చేసి ననుకున్నాను అవి దేవుని సేవకులే గొప్ప జనాన్ని మరణానికి అప్పగిస్తారు అన్న విషయం ఇక్కడ ఉంది వాక్యం ఎవరు చెప్పిరు నేనుగా చెప్పింది శిష్యులుగా చెప్పింది ప్రభు తన నోటిదారా చెప్తున్నాడు ఈ విషయం ఇది వినడం కష్టం చెప్పడం కష్టం భరించడం మరీ కష్టం గొప్ప జనం అందరూ మరణ పాలవుతారు ఎవడి చేతులలో సర్పం పిల్లల చేతులలో అర్థం చేసుకోండి యేసుప్రభుని అప్పగించిందెవరు తన పక్కన ఉన్న తేలే పక్కన ఉండి కాటేశిది ఇష్కర్యోత్ యూదా గనహీనమైన ఘటంలాగా వాడబడిడు ఆ అభిషేకం పొందినవాడు శత్రు బలం మీద అధికారం పొందినవాడు అద్భుతాలు చేసినవాడు సేవలో కానీ బానిస అయిపోయినాడు అపవిత్రాత్మకి సైతానుకు బానిస అయిపోయినాడు వాడు సైతాను బిడ్డ అనుంది వాక్యం మీరు ఎక్కడ చూసి నాకైతే జ్ఞాపకం వస్తుంది నేనైతే చూసిన వాడు సైతాను కుమారుడు అనుంది ఇష్కర్ యోత్ యూధ సైతాను కుమారుడు సైతాను కుమారుడు అంటే వాడి సేవ సేవకుల మధ్యన ఎట్లా జీవించాడు దేవుడే వాడిని అనిపించింది ఆ యుగ సమాప్తిలో ఆ రీతి ఉంటుంది ప్రభుని ప్రభుని మరణానికి అప్పగించాలంటే ఒక గలహీనమైన ఘటాన్ని ఏర్పరచుకో తప్పదు దురదృష్టవ శాతం ఇష్కర్ యోత్ రీతిగా తయారైంది తేడా నువ్వు చోటిస్తే నిన్ను కూడా అట్లానే వాడుకుంటాడు దేవుడు కానీ ఎట్లనే ఈ లోకంలో ప్రతి మనిషి ఆయన చేతిలో వాడబడాల్సిందే ఒకడు ఘనమైన ఘటంలాగా ఒకడు ఘనహీనమైన ఘటంలాగా అంతే తేడా కానీ వీడు అనుకుంటుండూ నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు శాస్త్రులు పరిశైలు ఆయన మరణానికి అప్పగించినప్పుడు వాళ్ళు ఎవరుకుంటూ తెలుసా వీడు దేవుడు దూషణ చేస్తున్నాడు అంటే దేవుడి పక్షంగా వాళ్ళు ఇలా పడ్డట్టు ఎంత గ్రేట్ గా ఫీల్ అవుతున్నారో మేము దేవుని సేవ చేస్తున్నాం వీని దేవుడు వీని నిర్మూలించడము దేవుని సేవకి మంచిది అని అనుకున్నారా లేదా వాళ్ళు వీడు ఈ దేవాలయాన్ని కూలగొడితే మూడు రోజులలో తిరిగి మూడో రోజు దీన్ని లేపుతాడు దేవదూషణ చేస్తున్నాడు ఆయన మీద నేరం లోపినప్పుడు వాళ్ళు ఏం చూపించేది సార్ వాళ్ళు చూపించింది సత్యంలాగా కనిపించే వాక్యం కానీ సత్యం కాదు ఆయన ఇట్లా అన్నడా లోకమంత్ అంటున్నావు అట్లే అన్నాడు కానీ దాని సత్యం ఎవడ అర్థం చేసుకోలేదు ఆయన శరీరమే దేవుని ఆలయం అన్న విషయానికి కూడా అర్థం చేసుకోలేదు కానీ నిజంగానే మంత్రిని కులగొట్టబోతున్నాడు నిజంగానే లేప్తా అనుకుంటున్నాడు అని అట్లా రుబ్బిరు కాని అంటే శారీరకమైన ప్రకృతి సహజంగా ఉన్న వాక్యాన్ని నేను వాడినరు కానీ దాంట్లో ఉన్న ఆత్మీయ సత్యాన్ని వాళ్ళు ఎవ్వరు చూపించలేదు ఆ శాస్త్రులు పరిశీలి కూడా ఆయన మీద నిందలు మోపుతున్నప్పుడు ప్రధాన యాజకుడు తనతో పాటు తన అనుచరులు ఉన్న వాళ్ళ ఆ యొక్క వ్యక్తులందరూ ఆయన మీద నిందలు మోపినప్పుడు దేవదూషణ చేసిండు వీడు ఇంకా ఏమేమి రుబ్బిండ్రో ఆయన ముందు మనకు అవన్నీ తెలియవు ఆయన మీద ఏమేమి అభాండలు మోసినర్రో మనకు తెలియవు అక్కడ ఉన్న మట్టుకు ఇవే వీడు దేవదూషణ చేసిన వాడు కాబట్టి వీడు మరణానికి పాత్రుడు ఆ రీతిగా వాళ్ళు శాస్త్రులు ఆ ప్రధాన యాజకుడు అరుస్తుంటే అందరూ మనకు అంటే ప్రధాన యాజకుడు ఎంత భక్తిపరుడు మన దేవుని కొరుకు ఎంతగా ప్రయాసపడుతుడు చూడు ఒక దుష్టుడు ప్రభువుని దుష్టులాగా చూపిస్తుండడు అక్కడ మన ప్రభువు ఒక పాపిలాగా చూపిస్తారు వాళ్ళు అక్కడ మన ప్రభువు దేవదూషకుడు అన్నట్టు చూపిస్తున్నారు పిలాతి దగ్గర కాబట్టి అతన్ని చంపడం వలన మన దేవుడు ఎంతో సంతోషపడతాడు రీతిగా సంతోషపడతాడు ఆత్మీయ విషయంగా అర్థం చేసుకుంటే కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వీడిని నిర్మూలిస్తే మన మతము బలపడుతుంది అని అనుకుంటున్నారు ఆ రీతిగా అతన్ని చంపించరు కానీ వాళ్ళలో వాడబడ్డ గనహీనమైన ఘట్టము ఇసుకరిగొత్తి యూధ దీని ఏమంటామంటే మీరు తెలుగులో ఏమంటారు నాకు కానీ యూధా విధానం యూధా విధానం అంటే యూధా విధానము తిరిగి తిరిగి నెరవేరుతుంటది ఈ విషయం బాగా తెలుసుకుందాం యూధ విధానము తిరిగి తిరిగి నెరవేరుతా ఉంటది యూదు ఇస్కర్ యోత్ యూద లాగానే నీ పక్కన ఉన్నవాడు నీకు బల్యంలాగా ఉంటాడు ఎప్పుడైనా కానీ సేవలో వాడు ఎవడో నీకు తెలియదు కానీ అది జరిగినప్పుడు తెలుసుకుంటావు సరే ప్రభువు తెలుసు కదా మీలో ఒకడు నన్ను అప్పగించను అనడం అని తెలుసు ముందుగానే సరే ఆయన మరణించాలి కాబట్టి అవన్నీ కల్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్ ఏంటంటే తన శిష్యులలో ఒకడు ఆ స్టెఫెన్ని ఆ రీతిగానే అప్పగించారు ఆయన నాలతో కొట్టి చంపిచ్చింది ఆ శాస్త్ర పరిచయాలు ఆయన మీద తీర్పు తీసారు వీళ్ళు దేవదూషణ చేస్తున్నాడు బట్టలు జింపుకున్నాడు కదా ప్రధాన ఆ దర్శనంలో చూస్తున్నాడు ప్రభు దూతలు అక్కడ ఉండడం చూస్తున్నాడు చూసినప్పుడు బట్టలు చింపుకొని వీళ్ళు దేవదూషణ చేశారు అంటే ప్రభు మన ప్రభువు మీద ఏ రీతిగా నేరం మోపిన్రో స్పష్ట అదే నేరం మోపారు వీళ్ళు దేవదూషణ చేస్తున్నాడు అనడం పౌలు కాలంలో కూడా జరిగింది పేతుల కాలంలో జరిగింది వీళ్ళు వచ్చి యేసు అనే బోధన తీసుకొచ్చి మన దగ్గర అంతా తారుమారు చేసి పడే అని దేవదూషణ మనకు విరోధం వీళ్ళు అని వాళ్ళ మీద కూడా నిందలు మోపారు అది ఇప్పుడు మళ్ళా జరగబోతుంది అందుకే ప్రభు ఈ విషయం చూపించింది ఇది యుగ సమాప్తిలో చివరికి ప్రపంచమంతటా జరగబోయేది ఏంటది మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవుని సేవ చేయించాడు అనుకున్న కాలము వచ్చు అది ఇప్పుడే వచ్చి ఉన్నది అమ్మా ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది అట్లా అర్థం చేసుకుంటారు మీరు వాక్యాన్ని ఆయన అప్పుడు చెప్పిడు రెండు వేల సంవత్సరాల క్రితం సమరయ తీర్థం కూడా చెప్పిండమ్మా ఒక దినం వస్తున్నది అది ఇప్పుడే వచ్చింది ఏంది అది ఆ దినంని మీరు ఎక్కడికి వెళ్ళి దేవుని స్థుతించారు ఇరుశలింకి వెళ్ళి స్థుతించారు అంత్యోకకు వెళ్లి స్థుతించారు ఇంకెక్కడో పేర్లు చెప్పడానికి వెళ్లేదు పలాని దేశానికి పలాని ప్రాంతానికి పలాని పట్టణానికి పలాని సిటీకి పలాని గల్లికి పోయి మీరు దేవుని శృతించారు మీరు ఎక్కడికి వెళ్ళి దేవుని శృతించరు ఆ శయూరు పర్వతం మీదకి పోయి మీరు స్థుతించారు దేవుణ్ణి ఎరుసల్లి మందిరంలో పోయి దేవుని స్థితించారు ఈరోజు లేదా మందిరం ఎందుకు దేవుడు ఆత్మ గను ఆయన ఆర్దించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనే ఆర్థించాలి కాని ఒక స్థలానికి పోయి ఆరదించేది కాదు ఒక మందిరానికి పోయి ఆరదించేది కాదు నేను ఇక్కడ నిద్రపోతే నాకు సమాధానం నాకెంతో నిమ్మలంగా ఉంటుంది పెయ్యి ఈ సమ అన్నట్టు చెప్ ఇక్కడ నువ్వు ఎక్కడ నీకు సమాధానం ఉండదు అంత టెంపరీ ఈ లోకం సమాధానం కాదు నేను ఇచ్చేది అన్నాడు నువ్వు ఏ మందిరంలోకి పోయి పండుకున్నా నీకు టెంపరీ సమాధానం మళ్ళా తెల్లవారు వేస్తే ఆయాసం జీవితం బట్ సమాధానం ఇచ్చేది కేవలం మన ప్రవ్వే కాబట్టి వారు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారు ఆ కాలము వచ్చి ఉన్నది వారు తండ్రిని నన్ను తండ్రిని నన్నును తెలుసుకునలేదు మన దేవుని సేవకులే దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారు కానీ వారు తండ్రిని నన్ను తెలుసుకునలేదు గనుక ఇలాగూ చేదురు సేవకులకి ఇవి ఈ రీతిగా జీవించే సేవకులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుని పొందుకొని వారు ప్రభువుని గుర్తించని వారు వీళ్ళు ప్రభు వాక్యాన్ని అర్థం చేసుకునే వారు వీళ్ళందరు కాబట్టి వీళ్ళందరూ అట్లనే జీవిస్తారు అవి అవి జరుగు కాలం వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు చూడండి అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినే మీరు జ్ఞాపకం చేసుకునేలాగా ఈ సంగతిని మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటుంది గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాని ఎద్దకు వెలుచున్నాను నీవు ఎక్కడికి వెలుచున్న వాణ్ణి మీలో ఎవడను నన్ను అడుగుటలేదు కాని నేను ఈ సంగతిని మీతో చెప్తున్నందున మీ హృదయమును దుఃఖంతో నిండి ఉన్నవి అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను ఆయన ఎప్పుడైనా సత్యం చెప్తాడు అధికారంతో బోధ అంటే అది అందులో సత్యం నేను వెళ్లిపోవటం వలన మీకు ప్రయోజనకరం ఎందుకు ఆదరణకర్త వస్తాడు కాబట్టి నేను వెళ్లిన ఎడల ఆదరణకర్త మీదకు వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొక్కకు రాడు నేను వెళ్లిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును కాబట్టి పరశుధాత్మను పంపించేది ఏ స్ప్రవ్వే అనే విషయం ఇక్కడ ఎంత బాగుంది చాలా మంది పరశుధాత్మని ప్రార్థన చేస్తుంటారు పరుశాత్మ నా తల్లిలో నా హృదయాల గ్రహాన్ని ప్రార్థిస్తారు అది తక్కువ ప్రార్థన నీకు పరశుదాత్మ ఇచ్చాడు ఎవరు నేను వెళ్లిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును కాబట్టి పరశురాత్మను పంపించేది ఎవరు ఎస్ ప్రవ్వే కాబట్టి నీకు పరశురాత్మ కావాలంటే ప్రవ్వ నీ యొక్క ఆత్మను నాకు మరించే ఎందుకంటే కుమారుని ఆత్మను దే తండ్రి మనకు అనుగ్రహించలేని గళిత రాష్ట్ర పత్రికలు ఉంది అందులో కన్ఫ్యూజన్ అసలేదు చదువువారు కాబట్టి కన్ఫ్యూజన్ అంతే తేడా తండ్రి తండ్రి వేరే కుమారుడు వేరే ఆత్మ వేరే అంటారు లేదు నేను వెళ్తే ఆదరణకర్తని మీ దగ్గర మీ అద్దకు పంపిస్తున్నాడు దళితుల రాష్ట్రపతి ఉన్నాడు తండ్రి కుమారుని ఆత్మని మీ దగ్గర పంపిస్తున్నాడు కుమారు ఏమన్నాడు తండ్రి నేను ఏకమై ఉన్నామన్నా లేదా కాబట్టి అన్నీ ఒకటే ఇవి ఎప్పుడు నువ్వు చూపించగలవు ఒక మత అసలు ఏమిటి మీకు ముగ్గురు దేవుళ్ళు ఒక్కడు కదంటారు వాడికి నువ్వు ఎప్పుడు అర్థం చేయగలవు ఫస్ట్ పాయింట్ వాడు అర్థం చేసుకోడు నువ్వు అంత తర్కవాదం పెట్టుకోవద్దు సాధ్యమైన కాడికి వాణ్ణి అవాయిడ్ చేయాలి నాకు ఒక పాస్టర్ తెలుసు మా ఇంటికి వచ్చే చోడు మా అన్న చాలా మంచి స్నేహితుడు ఆ పాస్తర్ ఇట్లా సవాళ్ళు చేసి ఒక మత అధికారితో వేరే మత అధికారితోని పబ్లిక్ డిబేట్ పెట్టుకున్నారు ఓ రవీంద్ర భారత్ను ఎక్కడో ఆ మతాధికారి అక్కడ ఉంటే ఈ పాస్టర్ని కనబడి వాడు చెప్తుంటాడు వీడు దానికి అపోజిట్గా చెప్తుంటాడు వాడు మొత్తము ఈ పాస్టర్ని మొత్తం ఇట్లా కట్ చేసి పడేసి పబ్లిక్లో క్రైస్తవత్వం తప్పు అని రుజుపరచిండి వాడు అక్కడ అందరి ముందు రుజుపరిచి బైబుల్ తీసి పడేసి ఇది వేస్ట్ బుక్ అని అప్పుడు ఆ ఆడియన్స్ ఏం జరగాల ఆడియన్స్ ఉన్న హిందూ క్రిస్టియన్స్ ఏం జరగాల వాడు కరెక్ట్ అని ఒప్పుకుంటే వెళ్ళిపోతారా లేదా వాన్ థర్టీది వెళ్ళిపోతారా లేదా అట్లా ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు ఆ మతాన్ని స్వీకరిస్తున్నారు ఇవ్వచ్చు ఎందుకు స్వీకరిస్తున్నారో నీకు అర్థమైంది ఇప్పుడు ఇట్లాంటి పాసాలు ఉన్నవాటి కాబట్టి తర్కవాదం అవసరమే లేదు ఎందుకంటే వాణిలో సంపూర్ణంగా సైతానాడు నిన్ను కించపరచడానికి కొరకు పైగా నువ్వేంది వాటితో బైస్ పెట్టుకోనికి పబ్లిక్ లో పోయినావంటే నువ్వు శరీరకంగా ఉన్నావు నీ గొప్పతనం చూపించుకోవడానికి నువ్వు బయటకు వచ్చినవు కానీ అది తప్పే నువ్వు ఏం తెలుసా లేదు నా ప్రభుని రుజువుపరచడానికి నేను కానే కాదు నీ గొప్పతనము నీ జ్ఞానం చూపించుకోవడానికి ప్రయాసపడుతున్నావు కాబట్టి తర్కవాదంలో ఉండేది ఇదే నేనే కరెక్ట్ నేనే గ్రేట్ నా ఐడియానే కరెక్ట్ అనేది తర్కవాదం అరీతిగా నీకు వచ్చిన తలంపులన్నీ నువ్వు రుబ్బి మనుషులకి మనుషుల బోధ తట్టు తిప్పుతుంటావు క్రైస్తవ సంఘంలో అరీతిగా జరుగుతుంది క్రైస్తవ జీవిత విధానం కాబట్టి మనము అదే కాలంలో ఉన్నాం ఈరోజు పరశుధాత్మ ఉన్నప్పుడే మీరు ఈ విషయాలను బాగా తీసుకోవాలి అందుకే నీకు పరిశుధాత్మ అభిషేకం చాలా అవసరం దయాలను వెళ్లగొట్టడానికి అది ఇచ్చింది పరశువాత్మని రోగులను స్వస్తపరచడానికి ఇచ్చింది గానే కాదు పరశువాత్మ పరశుధాత్మ ఫంక్షన్ ఒకటే మనల్ని సర్వసతంలో నడిపించడం కోరిక అంతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే మీరు దేవుని బిడలవుతారు పరశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆయన చెప్పిన వాక్యాలు జ్ఞాపకం చేస్తారు ఎందుకంటే దేవుడే అన్నాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను మీకు ఏవి బయల్పరిచనో నాలోనివే తీసుకుని మీకు తిరిగి వాటిని జ్ఞాపకం చేయను అన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పిండో మొదట వాటిని అన్నింటినీ మనకు జ్ఞాపకం చేస్తాడు సరే ఆయన చెప్పిన అన్ని శిష్యులు రాయలేదు కరెక్టే ఒప్పుకుంటాను నేను ఎందుకంటే ఆ అవకాశం లేదు కానీ పౌలు కాలంలో అన్ని బయటకు వచ్చినాయి ఎందుకు బయటకు వచ్చినాయి శిష్యులు సువార్తలలో రాయని విషయాలన్నీ పావుల ద్వారా ఎందుకు బయటకు వచ్చినాయి అప్పుడు బయట వాటి అన్నిటినీ కాబట్టి ఈ పుస్తకాన్ని మనం సంపూర్ణంగా విశ్వసిస్తాం ఎన్ని వేల సంవత్సరాలు అయినా ఇందులో ఒక్క వాక్యం తారమార్ నీ చేతి వరకు వచ్చింది ఇది ఇంత సంపూర్ణంగా కాబట్టి ఇందులో ఖచ్చితంగా దేవుని యొక్క నడిపి ఇవన్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా చూడండి మీకు ఇక వాక్యాన్ని చూపించి ముగించుకుంటాను మతేశ్వర ఈ వాద్యంలో మనం పోయినవరం నుంచి ధ్యానించిన విధాన వాక్యం హబ్బకు అంటే హబ్బకుక్కు అనే పదానికి అర్థమైంది హబ్బకు అంటే అలింగనము చేసుకుని వాడు అనర్థం లేక ఆ హొనివాడు అనర్థం కరెక్ట్ గా చెప్పాలంటే హత్తుకునివాడు లేక కౌగులించుకుని వాడు అనర్థం కాబట్టి హబ్బక్కు అంటే కౌగులించుకున్నవాడు లేక అలింగనము చేసుకునేవాడు అలింగనం అంటే కౌగులించుకోవడం కాబట్టి నువ్వు నువ్వు అలింగనం చేసుకోవాల్సింది ఏంది హబ్బక్కు అంటే అలింగనము చేసుకున్నవాడు లేక హత్తుకున్నవాడు ఎవడు హత్తుకుంటాడు నువ్వు ఆ రీతిగా జీవించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు హబ్బకుకు లక్ష నలభై మందికి సాదృశ్యం ఆయన బోధ అంతా మనం వచ్చేవరించి దాన్ని ఇంకా దీనిగా ధ్యానిస్తాము ఇప్పటి మనం కేవలము భారం అనేది ఏదో ధ్యానిస్తున్నాం గొప్ప జనము మోసే భారం ఏంది అనేది మనం ధ్యానిస్తున్నాం వాళ్ళు ప్రయాసంతో భారం మోస్తున్నారు ఈ లోకంలో భారం మోస్తున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవుని కాడి మోసలేరు దేవుని సెలువని మోసలేరు ఎవడి సిలువని వాడు మోసుకోవాలని ఉంది వాక్యం ఎవడి భారం వాడు మోసుకోవాలనుంది వాక్యం కానీ వాళ్ళు మోసేది సైతన్ భారం అని నేను మీకు ఎన్నిసార్లు చూపిస్తున్నాను ఎందుకు వాళ్ళు మోస్తుంది మనుషుల భారం ఈ లోకంలోని భారం మన ప్రభు భారం కాదు అన్న విషయాన్ని ఎన్నిసార్లు చూపించాను ఇక్కడ కాబట్టి మత ఇరవయో అధ్యాయంలో కూడా వాళ్ళు మోసిన భారం అదే కదా ఉదయ కాలమున కొంతమంది సేవకులని ఆ యజమాని తన పొలం పనిలో పెట్టుకున్నాడు కదా ఉదయం బయలుదేరి తర్వాత దాదాపు తొమ్మిది గంటలకు బయలుదేరి మరికొంతమందిని ఐదవ వచ్చినాం దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే పని వారని దాని తర్వాత తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరి కొందరు నిలిచిండుట చూచి ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరికనే ఉన్నారు నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవరినూ మమ్మును కూలికి పెట్టుకుని లేదనేది సోమరులు గొప్ప కానీ పైన వాళ్ళంతా సర్పంలకి తేలక సాదృశ్యం మొదటి నుంచి ఉన్న వాళ్ళు సర్పంలోకి తేలక బాగా అర్థం చేసుకోండి ఉదయ కాలం నుంచి సేవ చేసే వీళ్ళు చాలా పాత సేవకులు ఉదయ కాలం అంటే ఆరంభం నుంచి సేవ చేస్తారు చాలా కాలం కింద సేవ చేస్తారు సాయంత్రం అంటే చివరి కాలము అంటే చీకటి పడే కాలం చివరి కాలంలో సేవ సేవకులు వీళ్ళు వాళ్ళు ఎవరన్నా కావచ్చు గొప్ప జనం సాదృశ్యం చివరికి వాళ్ళు సేవకు వస్తారు వాడు ఎప్పుడు పాటలు పాడుకుంటా వర్షిప్ చేసుకుంటా వర్షాలు పొందుకుంటా భాషలో ధ్యానించుకుంటా లోపాలే ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు సేవ చేయరు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని ఆజ్ఞ ఇచ్చింది ఆయన వాళ్ళు సువార్త ప్రకటించారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమించిన వారు కాబట్టి వాళ్ళు పాపంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చి జీతము ఖచ్చితంగా మరణించాల్సిందే వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తలేరు అందుకే వాళ్ళు కనని గొడ్రాలి వాళ్ళు రాష్ట్రపతి ప్రకారంగా గొప్ప జనము కనని గొడ్రాలి అది కనదు ప్రభుని కానీ చివరికి హతసాక్షి అనే సన్నిధికి కనకున్నా గానీ ధన్యత పొందుకుంటుంది మనం కనే ప్రసవించే స్త్రీలాగా మనమున్నాం ప్రతిరోజు ఆ యొక్క వాక్యాన్ని మనం అనేకల జీవితాలకు నడిపించడం వలన మనం ప్రసవించే స్త్రీ లాగా కనిపించాలి ఎంతో ప్రసవ వేదనలు పడుతూ మనం ఈ యొక్క వాక్యాన్ని అనేకుల జీవితాలకు తీసుకొని పోతున్నాం కష్టం కష్టంతకు ఉన్న వాక్యం చాలా కష్టం ఈ వాక్యాన్ని ప్రకటించడం కానీ ప్రకటించగా మనం ఎందుకంటే శ్రమ ప్రకటించకపోతే ఖచ్చితంగా శ్రమ మనకి ఇవన్నీ బయలుపరచబడినా కూడా నువ్వు గమ్మని దగ్గర కూర్చుంటా అంటే నీకు ఖచ్చితంగా శ్రమ సరే నీ మీదకి శ్రమ రావాల్సి నేను కోరతలేను అది విధానం దేవుని విధానం నీ మీదికి శ్రమ రాకుండా ఉండాలంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశికి సువార్త ప్రకటించండి మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే అక్కడ పోండి మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే అక్కడ అక్కడ పోండి మీరు దాన్ని గ్రహించాలా మీరు గ్రహించలేసి ఇస్తున్నారు ప్రభు నన్ను ఎక్కడ నడిపిస్తాడో నేను అక్కడ పోవాలా అని మీరు ఎందుకు గ్రహించలేకున్నారు నాకు తెలిసి దేవుడు నన్ను ఎక్కడో నడిపించబోతున్నారు త్వరలో అది అది తలంపు ఆల్రెడీ వచ్చేసింది నాకు ఇంకెక్కడ నేను పోవాలి పోయేవాడిని మీ దగ్గర ఉండకపోవచ్చు నేను మీరు పిలిచి నేను రాకపోవచ్చు కొంతకాలానికి కాబట్టి మీరు తీర్మానించుకోండి మీకు ఇవన్నీ బయలుపరచబడ్డాక నేను అవసరం లేదు మీకు ప్రభు అవసరం పరిశుధాత్మ అవసరం మీకు ఒక ఏర్పా దేవుడొక ఏర్పాటు దయచేసి మీకు ఒక విధానం బయలుపరిచింది మీ అంతటా మీరు ఇంకా అనేక ప్రాంతాలకు పోయి సేవ చేసుకోవాలి ఒక దగ్గర నుండి చర్చి పెట్టుకునేది కాదు మన జీవితం అనేకలకు పోయి సువార్త ప్రకటించేది బాధ్యత యుగ సమాప్తి వర్క్ నువ్వు ఈ కాలంలో ఉండేంతవరకు కాబట్టి ఉదయం నుంచి సేవ చేసిన వాళ్ళు సాయంత్రము ఐదు గంటలకు వచ్చి సేవ చేసిన వాళ్ళు దేవుడు పిలిపించింది చూడండి ఎనిమిదో వచ్చినంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నేను ఎప్పుడు జ్ఞాపకం తీసుకుంటా ఉంటాను సాయంకాలం ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి కాబట్టి గృహ నిర్వాహకుడు అంటే లక్షా మందికి సాదృశ్యం వీడు అందరి లెక్కలు కరెక్ట్గా పెట్టుకుంటాడు వీడు చాలా జాగ్రత్తగా జీవిస్తాడు ఒక మంచి పుస్తకం పెట్టుకొని అన్ని రాసుకుంటాడు అందులో నీ విధానం కూడా అంతే ప్రతిదీ రాసుకోవాలా ప్రతి విషయాలు రాసుకోవాలా మనం సార్ నాకు రాసుకోని కలగండి ఏం చేయాలంటే నేర్చుకోవాలి అంతే విధానం మీరు లేఖలను పరిశోధించమన్నాడు రీసెర్చ్ చేయాలా పరిశోధించాలా మొదటి రాయబడింది మీరు చూడలేదా చదవాలా మొదటి నుంచి ఎట్లుంది ఒక మత యాజకుడు చెప్తున్నాడు ఈ లోకంలో ఏ పుస్తకంలో లేదు ఒకటే స్త్రీని పెళ్లి చేసుకోవాలని కానీ ఖురాన్లో ఉంది అని చెప్పిస్తున్నాడు ఖురాన్ లేదు నాకు తెలుసు ఎందుకంటే నేను చదివిన గారు నాకు తెలుసు ఖురాన్లో లేదు ఖురాన్లో నలుగురిని చేసుకోవచ్చు అని ఉంది కానీ ప్రవక్త మట్టుకు పదకొండు మందిని చేసుకోవచ్చు అని ఉంది వాళ్ళ ప్రవక్త సరే దాని గురించి నేను ధ్యానించాను కానీ బైబుల్లోనే ఉంది ఇంకెక్కు లేదు కానీ వాడు అబద్ధం చెప్తున్నాడు ఖురాన్లోనే ఉంది ఒకతే వివాహం అని ఒకతే స్త్రీని వివాహం చేసుకోవాలని ఉంది కానీ ఇంకా వేరే ఏ పుస్తకంలో లేదు అంటే బైబిల్ని రిజర్వ్ చేయండి అని అర్థం కానీ ఎవడో ధైర్యంగా నిలబడి చెప్పగలడా బైబుల్నే ఉంది ఇంకా ఎక్కడ లేదని ఎవరు చెప్పలేడు ఎందుకు చెప్పలేడు నువ్వు దాన్ని నీకు నీకు ఆ లేదు నువ్వు తర్కవాదంలో ఉన్నవా నువ్వు సత్యంలో లేవు నీకు అభిషేకం ఉందనుకుంటావా నీకు సైతన్ అభిషేకం నువ్వు గ్రహించిన స్థితిలో ఉన్నావు మోసంలో ఉన్నావు కల్పించింది వాటి వాటిని చూడలేకపోతున్నావు ఏ శ్లోక చెప్పిండు మొదటి నుంచి దేవుడు వారిని ఏరీతి ఏర్పరచును అక్కడే ఉంది పరిత్యాగ పత్రిక సరి కాదు అనడం లేదా అంటే డివోర్స్ అనేది లేదు బైబిల్లో క్రైస్తవులు డివోర్స్ ఇచ్చుకోవద్దని ఉంది అక్కడ వాక్యం మొదటి నుంచి ఆ రీతి అలా చివరి వర్క్ అనేది చెప్తున్నాడు కానీ దాన్ని ఎవడు ఎదిరించగలడు అటువంటి కాలంలో మనం ఉండబోతున్నాం చాలా భయంకరమైన కాలం ఇది సరే ఎప్పుడు ఆరంభమవుతుంది అది ఎప్పుడు ఆరంభమైంది అని కూడా మనం చూస్తున్నాం కాబట్టి చివరికి ఏం జరిగిందో చూడండి దాని తర్వాత నేను మీకు వాక్యాన్ని ముగించుకుంటాను దాదాపు దాని తర్వాత పదవర్షం గృహ పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారిను వారికి కూలీ ఇమ్మని చెప్పాను యాజకుడు చెప్తుండే గృహ నిర్వాహకునికి యాజకుడు ఏ సాదృశ్యం గృహ నిర్వాహకుడు లక్ష సాదృశ్యం పనివారు మొదట చివరికి వచ్చిన వారు అంటే గొప్ప జనం వచ్చిన వాళ్ళు సర్పంలు తేళ్ళు ఈ నాలుగు గుంపులు మీకు కనిపిస్తూ ఉంటాయి ఎప్పటికైనా నాలుగు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎనిమిదవ మరోసారి సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్షట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు చూడండి సాధారణంగా మొదటిష్ట జీతం కానీ ఇక్కడ వాక్యం ఏముంది చివర వచ్చిన వారిని వారు మొదలుకొని మొదలుకొని అంటే ఫస్ట్ వాళ్ళకి ఇస్తున్నాడు మీకు అర్థమైతుందా చివర వచ్చిన వారికి ఫస్ట్ ఇస్తున్నాడు జీతం దాని తర్వాత మొదట వచ్చిన వారికి ఎప్పటికీ తర్మార్గా వాక్యం పర్ఫెక్ట్గా ఉంటుంది అది నీ కళ్ళే దాన్ని చూడలేని స్థితిలో ఉన్నాయి ఎందుకంటే నీ కళ్ళు మాంసంతో ఉన్నాయి నీకు ఆత్మీయ కళ్ళు ఉంటేనే వాటిని గ్రహించగలవు ఈ శరీరకమైన కళ్ళతో నువ్వు వాటిని చూడలేవు తర్కవాదము శారీరకమైన కళ్ళతో కూడింది అధికారపు బోధ ఆత్మీయ కళ్లతో కూడింది కూడింది వాటిని నువ్వు వాటిని తప్పించుకోలేవు నువ్వు ఆత్మీయ బోధలో ఉంటే లేక అధికారపు బోధలో ఉంటే ఇవి నీకు ఖచ్చితంగా కళ్ళకు కనిపిస్తాయి కాబట్టి ఫస్ట్ గొప్ప జనాన్ని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఈ విషయం ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఫస్ట్ తీర్పు గొప్ప జనానికి వాళ్ళందరూ మరణించక తప్ప ఎవడికి ఎవడి పనికి తగ్గ జీతం వడికి జీతం అంటే బాగా తీసుకోండి ఇది కాదు ఈ లోకపు దృష్టిలో జీతం అంటే డబ్బు ఈ లోకపు దృష్టిలో జీతం అంటే డబ్బు కానీ మీకు ఈ వాక్యం కూడా పాపం వల్ల వచ్చే జీతం అంటే మళ్ళీ ఆ జీతం ఏం దేనికి సంబంధించి అది జీతమే కదా మరి ఆ జీతం డబ్బు సంబంధించిందా పాపం వల్ల వచ్చే జీతము మరణం అన్నం కాబట్టి జీతము అంటే తీర్పు ఎవడి పనికి వద్ది వాడికి తీర్పు తీర్మానం తీర్పు జడ్జిమెంట్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి ఫస్ట్కు చివరి వచ్చిన వాడికే తీర్పు అంటే గొప్ప తీర్పు దాని తర్వాత మొదట వచ్చిన వాడికి తీర్పు ఎవరళ్ళు సర్పండి తెలు మొదటి నుంచి ఉన్నాయి అది అవి నుంచి ఉన్నాయి వాటికి తీర్పు ఫస్ట్ తీర్పు గొప్ప సరే గొప్ప జనం మీద గొప్ప జనానికి శిక్ష ఎవరిస్తారు సర్పములు తేలిస్తాయి దేవుడు హరిత ఏర్పరచుకున్నాడు సర్పంలను తెలియని గొప్ప మీదకి తీర్పుకి ఏర్పరచుకున్నాడు దాని తర్వాత సర్పంలో తెలియక తీర్పు చివరికి ఉంది అది ఇప్పుడు నేను జరుగుతుందా మొదటి వారు దాదాపు ఐదు గంటలకు కూలికి వచ్చి ఒక్క దేనారాము చొప్పున తీసుకునేది సరే నేను ఇంగ్లీష్ బైబల్ చూసిన దేనారాము అంటే ఏంది అని ఒక్క దేనారాం అంటే ఏందంటే ఆ రోజుల్లో ఒక దేనారాంకి పది గాడిదలు దొరికేవి అంట కొనుక్కునే వాళ్ళంట బాగా రాసుకోండి జాగ్రత్త ఎక్కడ రాసుకోండి ఒక దేనారాం అంటే పది గాడిదల విలువ అంటే ఆ రోజుల్లో గాడిదలు ఉంటే గొప్పడు అంటే ఎంతో విలువ కాబట్టి పది గాడిదలు అని రాసుకోండి వచ్చేవరనే మీకు చూపిస్తా ఈ పది గాడిదలు దేనికి సంబంధించినయో ఇప్పుడు కొంచెం కష్టంతో కూడింది బోధ అవి వెంట అర్థనే ఉంటాయి ఈ వాక్యాలు వెంట అర్థం ఎందుకంటే నీకు నీకు దేవుడు అనుగ్రహించే దేవుక్తి ఇది హబ్బకు నాకు అనుగణించిన దేవోక్తిది కాబట్టి నువ్వు హబ్బకు సాదృశ్యంగా ఉన్న ఈ లోకంలో హక్కు కలిగిన ఆత్మ నీలో ఉంది హబ్బకుకు వేదన నీలో ఉంది రోజు గొప్ప జనం శ్రమల పాలైతుంది ఎందుకు ప్రవ్వ అని అడుతున్న హబ్బకు ఈ ప్రజలను ఎందుకు ప్రవ్వ నువ్వు తీర్పుకి తీర్చున్నావు ఈ ప్రజల మీదకి ఎందుకు అనిల నెప్పు అని అడుగుతున్న అక్కడ ప్రశ్నలు వచ్చారనే మీకు చూపిస్తా ప్రశ్నలన్నీ హబ్బకు కలిగిన ప్రశ్నలన్నీ చివర వచ్చిన వీరు చూడండి మొదటి వారు వచ్చి తమకు దాదాపు ఐదు గంటలకు కూలికి కుదుర్చుకున్న కుదిరిన వారు వచ్చి ఒక్క దిన చెప్పుని తీసుకుని మొదట వారు వచ్చి తమకు ఎక్కువగా దొరుకునని అనుకుని దాని వారికి ఒక్క దిన చెప్పు నేను దొరికాను సరే ఎక్కువ తక్కువ అనేది శారీరకమైన బోధ బాగా అర్థం చేసుకోండి ఎక్కువ తక్కువ నేను పెద్దోని నేను ఎక్కువ కాలం సేవ చేసుకున్నా నాకు ఎక్కువ లాభం వస్తుంది అది శారీరకమైన లాభం కొరకు ఎవరు సేవ చేయొద్దు అన్న విషయం మనం నేర్చుకోవాలి ఇక్కడ నాకేమో వస్తుంది అన్నది కాదు ఆయన ఏమో వస్తుంది అనే వచ్చి ప్రాణామి చిడ్డా ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి కదా మనం నాకేమో వస్తుంది నాకు దైవత్వం వస్తుంది నేను నా తిరిగి పర్వరాజని పొందుకుంటా నేను తిరిగి ఈ లోకం మీద అధికారాన్ని పొందుకుంటా సైతాన్ని సైతానికి ఈ ప్రజ ఆదామ వాళ్ళు అధికారం నేను దాన్ని తిరిగి పొందుకుంటా అందుకొరకు నేను అని అనుకున్నాడు ఆయన అనుకోలేదని ఆయన విధేత చూపించి నేను అనేకల కొరకు నా ప్రాణాన్ని పెట్టాల నా అంతటా నేనే పెడుతున్నాను అన్న వాడు జబర్దస్త్ చేయలేదు అంటున్నాడు తన హృదయానుసారంగానే దాన్ని అది పెట్టి ఒక దశలో ఆయనకు బలహీనత ఉండే కానీ దాన్ని విజయం పొందిడు పవ్వా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించుము అది చాలా చేదుతో కూడింది అనుభవం అది నేను తాగలేదు శ్రమ ఎంతో భయంకరమైన శ్రమ ఈ లోకపు పాపములన్నీ ఒక్కసారి నా మీద పడబోతున్నాయి అది ఊహిస్తేనే ఒలి జల్లరించింది కానీ అయినగా నిశ్చితమే సిద్ధించాలా అని ఆయన అధికారానికి లోబడి అది విధానం ప్రతి దశలో మన ప్రార్థనలో మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తుంటే ఆయన అధికారానికి లోబడాల రోగుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన అధికారానికి అప్పగించాలా మనం ఖచ్చితంగా స్వస్థత రావాల్సిందే ఆయన అధికారానికి అప్పగించకపోవడం వల్లనే మనము అద్భుతాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం నువ్వు తర్కవాదం వాదిస్తున్నావు నాలో పరిశుధాత్మభం ఉంది అనేసి పరిశుభాత్మ అట్లా అట్ల ఏం కాదు అద్భుతాలు ఆయన ఆజ్ఞ ఇస్తేనే వారిలో కొందరికి స్వస్థత వరం కొందరికి ఎందుకు అందరికి ఇవ్వచ్చు కదా స్వస్థత వరం కొందరికి ఎందుకు స్వస్థత వరం కొందరు రాష్ట్రపత్రికలు ఎందుకంటే కొందరే రోగగ్రస్తులు ఉన్నారు కాబట్టి రోగులు రోగులకు స్వస్థత వరం నీకు రోగం నీకు స్వస్థత కావాలి కాబట్టి అది వరం నీకు లేదు బ్రదర్ నాకు స్వస్థత వరం అనుగురించి నేను పని చేసే రోగుల స్వస్థపరచబడతారు మళ్ళీ నీకెందుకు హార్ట్ వచ్చింది జరిగింది కాదు చెప్తున్నా నీకెందుకు షుగర్ రోగం వచ్చింది అని ఒక పాసనడితే వాడు జవాబు ఇవ్వాలని ఇవ్వలేడు అది ఆయన విధానం అంతే కొన్ని నీ నీకు ఒక ముళ్ళగా పెడతాడు దేవుడు అంతే ఆయనను మర్చిపోకుండా నా కృప నీకు చాలు అన్నాడు పౌరుత్ ఇది తీసే ప్రమాణం నుంచి ఉండని అన్నాడు అవి కొన్ని విధానం లా మర్చిపోకుండా మనకు పెడతాడు సరే ఈ యొక్క వాక్యం ఊహించుకుందాం అందరికీ సమానంగా ఇచ్చాడు కానీ ఏం జరిగింది ఇప్పుడు చూడదు మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరకననుకునేది కానీ వారికినే ఒక దిన చెప్పండి దొరికాను వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండా బాదా సహించిన మాతో వారిని సమానము చేసిటివే అని ఆ ఇంటి యజమాను మీద సనుగుకొని సనుగు సనుగుతే సంహారకం చేత అన్న విషయం ఎన్నిసార్లు ధ్యానించినారు మీరు చెప్పండి ప్రతి దర్శన వారిలో అనేకులు సనిగి సంహారకుని చేత సంహరించబడి అన్న వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సర్పములు సంహరించబడతాయి నీకు అర్థమైతుందా పౌలు చూపించిన వాక్యం ఒకటే ప్రభు చూపించిన వాక్యం ఒకటే నువ్వు చూపించే వాక్యం ఒకటే నువ్వు చెప్పే వాక్యం ఒకటే తర్కవాదం ఉండదు ప్రభు ఒకటి చెప్పడం పౌలు ఇంకొకటి చెప్పడం నేను ఇంకొకటి చెప్పడం ఉండదు అది తర్కవాదం అధికారంతో కూడిన వాదం అధికారంతో కూడిన బోధ ప్రభు ఏం చెప్పినా పౌలు అదే చెప్తాడు పౌలు ఏం చెప్పినా నువ్వు అదే చెప్పాల కరెక్ట్గా ఉండాల వాక్యం కాబట్టి ఖచ్చితంగా గొలిగే వాళ్ళందరూ సంహారకం మరణిస్తారు కాబట్టి ఈ గొప్ప గొప్ప సర్పంలు ఇవన్నీ గొప్ప గొప్ప సేవకులు వీళ్ళంతా ఎప్పుడు వేరే సేవకులతో పోల్చుకునే జీవితం ఇది అంటే శరీరమైన జీవితం నేను గొప్ప వారి చిన్న నేను ఎక్కువ పని చేసిన వాడు తక్కువ పని చేస్తుంది నాకు ఎక్కువ చర్చలు ఉన్నాయి వానికి ఒకటే చర్చ్ ఉంది నేను మూడు వందల చర్చిలు మేనేజ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో వానికి ఒకటే ఉంది చర్చ్ అయన్ని చెత్త చెత్త బోధ శారీరకమైన కాదు చర్చిలు ఒకటి రెండు అనేది కాదు చర్చ్ ఒకటే ప్రపంచం మనం అందరం అందులో పని వాళ్ళం అరణ్యంలో ఒక కేకనే అన్న విషయం నీకు అర్థం కావాలా ఇప్పుడు చూడండి పగలంతా కష్టపడి ఎండ బాధ సహించడం భారము అంటే అది ఈ లోకపు భారం ఎట్లా ఉంటుంది తెలుసా ప్రయాసంతో గుడింది పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన సేవ ఇది వీళ్ళు పడిన సేవ ఏం తెలుసా పగలంతా కష్టపడినరు ఎండ బాధను సహించిన వారు ఇది ప్రభు సేవ కానే కాదు వీళ్ళు చేసింది నా సేవ నా కాడి సులువైంది నా భారము తేలికైంది అన్నాడు కానీ వీళ్ళు పడింది పగలంతా కష్టపడినరు ఎండ బాధను భరించిర్రు ఎండ బాధ అంటే మీకు తెలుసా వేడి భయంకరమైన వేడి ఉంటది ఎండకు సేవ చేయాలి ఎండకు పని వేడి ఉంటుంది అంటే కాల్చబడుతుంటారు వాళ్ళు అంటే ఎంతో భారము ఆ భారం నిన్ను కాల్చేస్తుంది అన్న విషం చూపిస్తుంది ఇక్కడ వీళ్ళంతా భరించిన భారము వారిని కాల్చివేసింది అని చెప్తుంది ఇక్కడ కానీ వాళ్ళు సనుగే అన్న విషయం కాబట్టి సర్పములు తేళ్లు ఎప్పుడు సనుగుతా ఉంటాయి దేవుని మీద అందుకతడు వారితో ఒకరిని చూచి స్నేహితుడా అందుకతడు వారిలో ఒకరిని చూచి ఈ విషయం మీకు బాగా అర్థం ఈ సర్పములు తేళ్లు గొప్ప సంఖ్యలో ఉంటాయి కానీ వారికి అందరికి లీడర్ వాడు ఎవడనేది నీ కళ్ళకి దేవుడు చూపించాలా ఈ లోకంలో ఈ సర్పంలో కన్నింటికి ఒక లీడర్ ఉంటాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి మళ్ళీ శారీరకంగా మనం ఆలోచించదు కాదు వాళ్ళందరినీ వాడిని వెనక వేసుకుని పోతా ఉంటాడు వాడు ఎక్కడ చూసినా మీకు ఉంటుంది ప్రపంచం ఈ రోజు నేను మీకు ఈ రోజు నేను చూపించను కానీ వచ్చారు మీకు చూపిస్తా ప్రస్తుత దేశంలో ప్రపంచం ప్రతి సంఘాన్ని ఆయన తట్టు తిప్పుకుంటే ఒక సేవకుడున్నాడు ఈ లోకంలో ఈరోజు ప్రతి సంఘము ఆయన సంఘాన్ని వెంబడిస్తుంది రోజు అది నేను మీకు వచ్చేవారిని చూపిస్తారో నేను చూపించాను టైం అయిపోయింది కాబట్టి ప్రతి సంఘం ఒక్క పాస్టర్ నే వెంబడిస్తుంది ప్రపంచం సరే ఇది శారీరకమైన విషయము కానీ ఆత్మీయ సత్యం తర్వాత అర్థం చేసుకుంటారు మీరు ఏం తెలుసా ఆ పాస్టర్ బోధ ఎట్లా ఉందంటే మొత్తం ప్రతి సంఘాన్ని షేక్ చేసి పడేస్తుంది ఏంటంటే ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చిన భారం ఏంది తెలుసా ఇస్రాయల్ ప్రజల్ని కాపాడే భారం అని స్టార్ట్ చేసింది బోధ కొత్త బోధ ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది పది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది బోధ ఇప్పుడు బాగా విస్తరించింది ప్రపంచమంతట దేవుడు నీకు బైబుల్ ఆధారంగా ఇచ్చిన ఆజ్ఞ ఏంది తెలుసా ఇస్రాయల్ పదల్ని కాపాడే బాధ్యత నీది ఈ అరబ్ దేశస్తులు ఇస్రాయల్ దేశస్తులని నిర్మూలించాలని తీర్మానించుకున్నారు కాబట్టి నువ్వు మటుకు అరబ్ దేశస్తులకు వ్యతిరేకంగా ఇస్రాయల్ దేశాన్ని కాపాడలా నీ బాధ్యతది నువ్వు ప్రార్థన చెయ్యి నీ డబ్బులు ను నువ్వు యుద్ధం చేయి నువ్వు కొట్లాడు నీ ప్రాణాన్ని త్యాగం చేయి వాడిని మటుకు కాపాడు ఏవన్నీ ఇస్ పల్లెని కాపాడాల శారీరకంగా ఉన్న ఇస్ పేళని నువ్వు కాపాడాలంటే ఈరోజు వాడి బోధ అది ఈ బోధ ప్రపంచంలోని క్రైస్తవ సంఘాలు వాడికి అమ్ముడు పోతున్నాయి ఈరోజు అట్లా అన్ని సంఘాలు ప్రపంచంలో చైనాలో సౌత్ కొరియాలో ఇండియాలో ఇండియాలో కూడా నాకు తెలుసు కొంతమంది ప్రతి దేశం నుంచి ఆ పాస్టర్ని వెంబడించి ఆ పాస్టర్కి లెటర్ రాసి వారికి డబ్బులు పంపడం వాడు అందరికంటే గొప్పడైపోయింది ఇప్పుడు పైసలు వాడు ఎంత గొప్పడైపోయిందంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా వాడి మాట వింటుండు ఇప్పుడు ఇప్పుడు చాలా పవర్ఫుల్ పాస్టర్ అని ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి పొలిటీషియన్స్ ఎప్పుడు పాస్టర్ల మాటలు వింటారు ప్రపంచంలో ఇండియాలో వింటలేరా మినిస్టర్స్ ఎవరు మాటలు వింటారు మత యాజకుల మాటలు వింటారు ఇవన్నీ ప్రాణ ఉన్నాయి ఇవన్నీ మృగాలకు సాదృశ్యం మతం ఒక మృగం గవర్నమెంట్ ఒక మృగం ఇవన్నీ మృగాలు బిజినెస్ ఒక మృగం అది బలవంతంతో మనల్ని బలవంతం మీద మనల్ని మన మీద రాజ్యం వెళ్తూ ఉంటుంది మనల్ని దోచుకుంటూ ఉంటుంది మృగం ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించాను ఒకరోజు ఖచ్చితంగా మీరు ఇవన్నీ చూస్తారు ఆ టైంకి ఇంకా మనం రాలేదు చిన్న ప్రవర్తనకు సంబంధించిన బోధాలు ఎప్పుడైతే ముగిస్తామో మనము డైరెక్ట్ ప్రకటన గ్రంథానికే వెళ్ళిపోతాం దాని తర్వాత మనం ఇక్కడ ఉండని లేదు మీరు ఇక్కడ రావడం లేదు తీర్మానించుకోవాలిగా మీరు అది ఏ టైం అనేది నాకు తెలియదు కాబట్టి ఒకవేళ సరే ఇక్కడ చూడండి చివరి వాక్యం అందుకత్తుడు పదమూడవ వస్తునం వారిలో ఒక్కడిని చూచి ఒక్కడే ఉంటాడు చూడండి చివరికి కూడా ఒక్కడే అంటే వాళ్ళందరు అనుచరులు సర్పంలో అనుచరులు వాళ్ళకొక్కడే ఉంటాడు వాడు వాడిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ధ ఒక దీనారామునకు ఒడంబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి నిచ్చినకు నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో న్యాయము కాదా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అనేది అధికారంతో కూడిన బోధ మన ప్రభుకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడు ఆయన ఇష్టం అశ్వర్యులను లేపుతాడు నీకు వ్యతిరేకంగా బబులను లేపుతాడు నీకు వ్యతిరేకంగా ఐగుప్తులు లేపుతాడు నీకు వ్యతిరేకంగా లేపిండు చరిత్రలో దాని తర్వాత అశ్వుల మీదికి బబులోని లేపుతాడు తిరిగి వ్యతిరేకంగా దాని తర్వాత బబులోనిలను ఇసులు మీదకి వ్యతిరేకంగా లేపుతాడు అదే హబగు గ్రంథం నాహూను గ్రంథంలో అశ్వరు మీదికి బబులోని లేపిండు బబులుని మీదకి ఐగుప్తుని లేపిండు చివరికి ఇప్పుడు బబులోను లేక కల్దీయులు కల్దీలన్న బబులు ఒకటే బాగా అర్థం చేసుకున్నాడు బైబుల్లో కల్దీయులన్న ఒకటే ఏ రాజ్యం ఇప్పటివరకు లేదు కానీ బబులోని రాజ్యం ఇప్పటివరకు ఉంది అది ఆత్మీయంగా ఉంది నెబుగా దశ కాలం లేదు నెప్పుగా రచించిపోయాం తన కుమారుడు రచించిపోయాడు కానీ బబులును లేక బాబేలు ఇవన్నీ ఒకటే విధానాలు అది బాబేలుకు సంబంధించిన బోధ గలిబిలి ఈ రోజుకుంటది గలిబిలి ఈ రోజుకుంటుంది ప్రపంచం గలిబిలి ఈ రోజుకుంటుంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన చేస్తాడు ఆయన ఏమంటారు ఆయన సార్వభౌముడు అంటే సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది ఆయన సృష్టికర్త ఆయన ఇష్టం ఆయన ఎవరినైనా ఎటనన్నా వాడుకుంటాడు ఆయన ఎటనన్నా తారమారు చేస్తాడు ఆయన ఇష్టం అన్నట్టు దాన్ని ఎవ్వడు ప్రశ్నించడానికి వీల్లేదు అనేసి ఆయన విచ్చని విడ కూడా చేసేవాడు కాదు ఆయన నీతిగల న్యాయవాది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిన కరెక్ట్గా చేస్తాడు అదే డైడాక్టిక్ కంటం ఆయన అధికారము ఆ రీతిగా ఆయన అధికారము ఎవడు ప్రశ్నించలేడు ప్రవ్వా నన్ను ఎందుకు ఇట్లా చేసినావు అని ఎవడో అడగలేడు నన్ను గుడ్డోళ్ళ ఎందుకు పుట్టించా ప్రవ్వా అని గుడి అడగలేడు ఆయన సార్వభౌముడు సార్వభౌమత్వం అంటే సావారిని గాడంటాం అంటే సంపూర్ణమైన అధికారం ఆయనకి ఈ లోకంలో ఉంది ఈ సృష్టి మీద ఉంది అధికారం ఆయన తలుచుకుంటే అందరినీ రక్షించుకోగలడు కానీ విధానం నేర్పిండి అదే ఆ విధానం అని పోవాలా ఇంకా వేరే మార్గం లేదు సువార్త ప్రకటించడం వల్లనే మనుషులు రక్షణ కావాలి అది విధానం అది ఆయన ఏర్పరచుకున్నది ఆయన తలుచుకుంటే సైతాన్ని పక్కబెట్టి చేయలేడు అందరినీ రక్షణ నడిపించలే ఖచ్చితంగా నడిపించగలడు కానీ ఆయన విధానం కాను కాదు నీతిగల న్యాయవాది అని రాయబడింది కీర్తన గ్రంథంలో కాబట్టి ఆయన నీతి ఆ రీతిగా ఉంటుంది సైతాన్ని కూడా రేపు ఆయనని చెప్పలేడు నువ్వు దేవునివి కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పలేడు వాడు ప్రభావ నువ్వు దేవునివి కాబట్టి నన్ను ఇట్లా తయారు చేస్తావా అని నువ్వు చెప్పలేవు ఆయనని ఆయన అటువంటి న్యాయవాది న్యాయం గలవాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు కానీ చూడండి ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన ఎవరికి అన్యాయం చేయడు ఎవరికి కొద్ది వాడికి ఎవరితో రం పడిందో వాడికి తగినట్టు జీతం ఇచ్చిండు అక్కడ సరే ఒక దినరాం అంటే పది గాడుదలకి విలువ అన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం వచ్చేవారం మీరు జ్ఞాపకం చేస్తే పది గాడిద నేను మీకు చూపిస్తాను సరే దానికి తర్వాత నేను మంచి వాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అంటే వీళ్ళు కుళ్ళు సేవకులు ఈ సేవకులు కుళ్ళు వాళ్ళు అన్న విషయం కడుపు మంట అంటదే కదా కుళ్ళు కదా కడుపు మంట అంటే కుళ్లే కదా పక్కనకి ఎక్కువ విషయం నాకు తక్కువ విషయం అనేది కుళ్ళు పక్క నోను అద్భుతాలు చేస్తుంటే నీకు కుళ్ళు పక్కన దగ్గర రోగులు స్వస్థపరచబడుతుంటే నాకేం లేదే అని కుళ్ళు నీకేముందో నువ్వు చూసుకోలేదు ఫస్ట్ పాయింట్ నీకు వాని కంటే ఎక్కువ విలువగలదు నువ్వు అది దాన్ని చూసుకోలేదు నువ్వు వాని విలువని అంతే తేడా కాబట్టి నీ కుళ్ళు నీ కడుపు మంటగా ఉంది కాబట్టి మనకి గుణగణాలు మనం గుణగద్దు కుళ్ళు ఉండొద్దు మనలో అదే ఆత్మఫలాలు అంటేవే కదా ఆత్మఫలాలు నీళ్ళు ఉన్నలేవున పరిశీలించుకునే ప్రతిరోజు దాని తర్వాత ఏం జరిగిందో చూడండి ఇప్పుడు ఈ ప్రకారమే చాలా ముఖ్యమైన వాక్యం ఇది పదారవసం ఈ ప్రకారమే ఏ ప్రకారంగా ఈ సేవకుల ప్రకారంగా గొప్ప జనం ప్రకారంగా కడపటి వారు మొదటి వార మొదటి వారు కడపటి వార కుదురు వాక్యాన్ని ముగించుకుంటున్నాం ఈరోజు కడపటి వారు మొదటి వార మొదటి వారు కడపటి వార మొదట కడపటివారు ఎవరు చెప్పండి గొప్ప జనం కదా చివరికి ఐదు గంటలకు సేవకులు గొప్ప వాళ్ళు వాళ్ళు ఏమైంద్రంట సోమరులు సేవ చేయని వారు చివరికి ఏమేన్ వారు అయినరు అంటే మంచి సేవకులు తేరేన్ చివరికి మంచి సేవకులు తేరం కానీ మొదటి నుంచి సేవకులు ఏం తేరేను చెత్తగా తేరేన్ చివరికి కడపటి వారు మొదటివారు అగుదురు అంటే కడపటి అంటే చివరి వారు చివరి వారు మొదటి వారు అయినరు మొదటి అంటే మంచి సేవకులు సోమరులాగా తేరయన్నారు చెత్తగా తేరయనారు గొలిగే వాళ్ళగా జలసి కడుపు మంట కుళ్ళు తనంతో తేరైనరు చివరికున్న వాళ్ళు సోమరులు మంచి సేవకులు తేరైనరు యుగ సమాప్తిలో అట్లనే ఉంటది అని చెప్పింది దేవుడు ఎన్నిసార్లు మీరు చూస్తారు ఎన్నిసార్లు మీరు చూస్తారు ఏలి మొదట బాగున్నాడు దాని తర్వాత చెల్లగా చెత్తగా తేరై సౌలు ఇస్రాల్ దేశం మీద మొదటి రాజు మొదట ఎంతో భక్తితో ప్రవక్తల శిష్యులతో కూడి ప్రవచించిన వాడు అన్నది వాక్యం అక్కడ కానీ ఏమైంది చివరికి కర్ణ పిశాచుల దగ్గర పోయింది కదా దయ్యాల దగ్గర పోయింది దయ్యాల ఆత్మ పట్టిందని పట్టిందా లేదా దయ్యం పట్టిందా ఎవరని చెప్పండి పట్టిందా పడితే దావేద వీణ వాయిస్తే దయ్యం విడిచిపెట్టిపోయింది మళ్ళీ దేవుని ఆత్మ వచ్చింది అప్పుడు కుమారుడా అని ఎంతగానో ప్రేమ సంభాషిస్తున్నాడు మళ్ళా కొద్దిసేపటికి దయ్యం వచ్చింది సౌలులో దయ్యమాత్మ దేవునాత్మ కొటడి ఆయన అక్కడ తయారై చివరికి మొదట మంచి భక్తి పరుడు చివరికి భక్తిహీనుగా తయారై చచ్చిపోయింది సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సైతనాత్మ సతనే ఉంటుంది క్రైస్తవ జీవితం పాత కాలంలో ఎంతో దేవుని బిడ్డలు మొదట భక్తి చివరికి చెత్తగా తయారీ ఎందుకు దావిదర చనిపోయిన వరకు అట్లా తయారే కదా దావిద్రా ఏ రీతిగా జీవించినా మీకు తెలుసు కదా మొదట మంచిగున్నవాడు కానీ ఎట్లా పడిపోయింది చివరికి మరణ చేయ వరకు ఆయన పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తన కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది అన్నదమ్ములు కొట్టుకోవడం చంపుకోవడం వరకు వచ్చింది కదా సౌ కూడా తన సొంత అన్నన్ని చంపిస్తాడు అట్లా తయారైపోయింది ఆ కుటుంబం తన కళ్ళ ముందు చిన్న సరే తన తన జీవితాన్ని మార్చుకున్నాడైనా మార్పు చెందింది కానీ దాని ప్ర పరిణామం చాలా భయంకరంగా అనుభవించింది కుమార్తె చెరపబడము అక్షలము చనిపోవడం పెద్ద కొడుకుని సొలమును చంపించడం దావెదు మొదటి కుమారుడు అంటే దావెదు అభిగాయలే పేరు అభియాలేనా ఆయన కుమార్తె కూడా చచ్చిపోతుంది కాస్టర్ సో సొలమోన్ తల్లి అభిగాయలే కదా సో సొలమోన్ కంటే ముందు ఒక అమ్మాయి పాప కొడుతుంది దావెదికి చనిపోతుంది రాత్రి ఉపాసమున్నా చనిపోతుంది ఆయన జీవితం అంతా చివరికి మునిగిపోయింది ఒకటే పాపం చేసిండు ఆయన ఆ ఒక్క పాపంతో పదే ఆంకెళ్లు అల్లంఘించింది నీ నీ పొరుగువానిది ఏది ఆశించకొడి అని ఉంది వాక్యం నీ పొరుగువాని భార్యని ఆశించింది ఆశించి మరణించింది ఉరియా కదా ఉరియా భార్య కదా ఉరియా ఉరియాని యుద్ధానికి ఉరియాని యుద్ధానికి ఆ యోవాబు యోవాబు సైన్యాధికారి ఉంటాడు యోవాబుని పిలిపించి చెప్తాడు ఉరియాని యుద్ధ పంక్తిలో మొదట లవెట్ అంటాడు యుద్ధ పంక్తిలో యుద్ధం రాని వాడికి పొలం పని చేసుకునే వాడిని తీసుకుపోయి నువ్వు యుద్ధ పంక్తిలో మొదట పెడితే ఏం జరుగుతుంది ఫస్ట్ చచ్చిపోతారు వాడు ఎందుకంటే ఫ్రంట్ నుంచి వచ్చే ఆపోజిట్ వచ్చే సైనికులు బలవంతంతో వస్తారు శక్తి కలదొచ్చి ఒక్కసారి ముందు మీద పడతారు ముందు కూడా ఉండేవాళ్ళు బలంగా ఉంటేనే సమానంగా కొట్లాడతారు పాపం వాడిని తీసుకుపోయి ముందు పెడితే యూరియాని ఒక్కసారి చచ్చిపోతాడు కాబట్టి నరహంత కూడా అవుతాడు నరహంత కూడా అవుతాడు తన పొరుగు వాణి భార్యని ఆశించినవాడు పాపమిత్రడు పది ఆగిలు ఉల్లంఘించిన వాడు దావిని దాని ద్వారా ఎన్ని శమల భవిస్తారు తన రాజరికం పోగొట్టుకుంటాడు తన పిల్లలు తన భార్యని తీసుకొని అడుగులలో తిరగాల్సి వస్తుంది ఆకలికి మంటకి బాధపడతాడు దాని తర్వాత ఇవన్నీ విషయమే అదే ఆయన ఒక్క పని చేయకునింటే ఆ ఇంటి మీద ఎక్కి ఆ పాపం చేకునింటే ఆయన జీవితం ఎట్టుండేడదో తన పిల్లల కుటుంబం ఏ రీతి ఉండేదో సొలోమును చాలా క్రూరుడు బైబుల్లో మనం చూస్తాము చాలా క్రూరుడు జబర్దస్తి చేసి తన తల్లి అతని రాజుగా చేపిస్తుంది దావేదు మరణశయ మీద ఉన్నప్పుడు దావేదు పెద్ద రాజు కావాల్సింది సొలోమును తల్లిపోయి జబర్దస్తి చేసి తన కుమారుని రాజుగా చేయించుకుంటుంది అంటే కబ్జా చేసుకుంటుంది అక్కడ సరే ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పి కూడా వేసేవా అని అవసరం లేదు కానీ దేవుడి బిడ్డలు ఏ రీతిగా తయారవుతారు నువ్వు అపవిత్రతో పడిపోతే నిన్ను ఖచ్చితంగా దేవుడు సైతానికి అప్పగిస్తారు నువ్వు పాపంలో జీవిస్తే నిన్ను ఖచ్చితంగా మరి విశేషంగా ఇన్ని సత్యాలు తెలిసినాక నువ్వు అపవిత్ర జీవిస్తే నిన్ను బాగు చాలా కష్టం చాలా కష్టం వాటి మనం ప్రతి క్షణము ప్రార్థన జీవితంలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి సంపూర్ణంగా సమర్పించుకోవాలా ఆయన ఆత్మ ప్రవ్వా నీ యొక్క ఆత్మ నా నుంచి తొలగించక ప్రవ్వా అని నువ్వు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి ప్రతిరోజు మీకు అది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఆ ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మనం జీవిస్తున్న మీరొచ్చు నేను ఎట్లన్నా అపవిత్రగడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు నువ్వు అనొచ్చు ఎవరు వాడికి పర్మిషన్ ఇస్తున్నారు నేను మీకు స్పెషల్గా చెప్పనవసరం లేదు ఎందుకంటే నిషిద్ధమైనది ఏది కూడా పర్లోకరజలకు ప్రవేశించలేదు నువ్వు సంపూర్ణంగా తేరగవాలంటే నీ అంతటి నీకు కానే కాదు సంపూర్ణంగా ఆయన ఆత్మకి నువ్వు ఈల్డ్ కావాలా సమర్పించుకోవాలా అది నీకు చాలా అవసరం సేవ జీవితంలో సంపూర్ణంగా సమర్పించుకొని విన కలిగి ఆయన కృపలో జీవించడం నేర్చుకోవాలి ప్రతి క్షణం ఆయన కృప మనకు అవసరం ఎందుకంటే మనం చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం చాలా భయంకరమైన దినా ఉన్నాం ఇప్పుడు ఈరోజు ఏ ఇదికుంటుందో మనకు తెలియదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సరే ఇవన్నీ నేను తర్వాత డిలీట్ చేస్తా పాకిస్తాన్ని రెచ్చగొట్టి రెండు రోజుల పాకిస్తాని రెచ్చగొట్టిరు బీజేపీలు చాలా భయంకరంగా ఉంది మీరు న్యూస్ చూస్తలేరేమో చాలా భయంకరంగా ఉంది రెచ్చగొట్టింది పాకిస్తాన్ చెప్పారు వాడంటున్నాడు మొత్తం న్యూఢిల్లీని లేపేస్తా అన్నాడు పబ్లిక్లో వస్తున్నాయి ఇవన్నీ న్యూసులు టీవీలో అంత భయంకర కాలంలో ఉన్నాం సరే ఏ క్షణంలో శ్రమలు సరైతే మనకు తెలియదు ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ వాడతారు ఇద్దరు క్రూరులే కానీ ఇద్దరు ఆ రీతిగా ఉంటారు మధ్యలో బలహీనంగా అయ్యేది ఒక తెలుసు కాబట్టి చాలా కఠినమైన శ్రమల కాలంలో మనం ఉండబోతున్నాం కాబట్టి సరే మీరు భయపడరు పరిగెత్తరు నిదానంగానే నడుస్తారు ఎందుకు నడుస్తారు వాళ్ళు వెళ్ళగొట్టకముందు మీరు బయటికి పోయరు కాబట్టి మీరు ఎవరైతే పేర్లు మార్చుకోకండి మీ పేర్లు ఏమున్నాయో అవే పేర్లతో ముందుకోండి అర్థమవుతుందా ఇంతకాలంటే మీ పిల్లలకి బైబిల్ పేర్లు పెట్టుకోకండి నేను మీకు ఫ్రాంక్గా చెప్తున్నా అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఈ దేశంలో పుట్టినావు ఈ పేర్లు పెట్టుకో నీకు ఫారెన్ పేర్లు అవసరం లేదు పేర్లలో ఏం లేదు స్పెషల్గా చెప్పడం అనుకో కాబట్టి మీరు గుర్తించబడద్దు ఈ లోకస్తుల సర్పంలో తెల్లకి మీరు దొరకద్దు అంటే మీరు ఏరితి గుణాలా అయిన చెప్పండి పాముల వల్లే కుక్తి కలిగి పౌరంలో వల్లే నిష్కలంకులై ఉండండి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలా స్పెషల్గా తెల్ల బట్టలు వేసుకొని స్పెషల్గా కనిపించిన అవసరం లేదు మీరు మంచి రంగు బట్టలు వేసుకొని తిరగండి దండలు గిందలు వేసుకోకండి సిలవలు గిలువలు ఏం అవసరం లేదు మీకు మీరు సింపుల్గా సామాన్య ప్రజల్లాగానే తిరగండి ఎవరితో పెట్టుకోకండి బయస్ పోతూ ఉండండి ఆ కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఏ క్షణంలో ఎట్లా మాట్లాడలే దేవుడే మనతో మాట్లాడిపిస్తుంటాడు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు మీరు దొరకరు ఎందుకంటే మీరు తర్కవాదం పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఈ కాలంలో మీరు ఎట్టి బస్సులో పెట్టుకోవద్దు తర్కవాదం అవ్వడితో విజృంభించి అది నడిపిస్తుంది ఎందుకంటే ఆయన ఈ గొప్ప జనాన్ని సమల గుండా పోనిచ్చే కాలానికి మనం సిద్ధపడుతున్నాం కాబట్టి ఆయన నడిపిస్తుంది ఇవన్నీ వాటిని నువ్వు ఆయన కంటే ముందు పరిగెత్త ఆ రాజెవరు పసిబాలుడు యోషియా యోషియా అనవసరంగా పరిగెత్తి తన ప్రాణం పోగొట్టుకున్నాడు ఐ గుప్తులకు వ్యతిరేకంగా మంచి భక్తుడే దేవుని పట్ల ఆసక్తి కానీ దేవుని నడిపింపుని గ్రహించలేకపోయింది చివరిలో అనవసరంగా తన ప్రాణం పోగొట్టుకున్నాడు కాబట్టి మనం అట్లా ఉండడానికి వీల్లేదు మనం జాగ్రత్తగా పరిశీలించాలా ప్రతిదీ స్థితులను గమనించాలా ఎట్లా తప్పించుకోవాలా అని నేర్చుకోండి అంతే గుంపులు గూడినప్పుడు ఎందుకంటే బుద్ధిమంతుడైతే ఆపదని పసిగట్టి దాని నుండి తప్పించుకునను అని వాక్యం ఉంది కాబట్టి నువ్వు బుద్ధిమంతునివి ఎందుకంటే బుద్ధి జ్ఞానంలో నీ ప్రభులోనే గుప్తములైనవి ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఇవి ఖచ్చితంగా విడుదల దేవుడు కానీ నాకు విడుదల ఇస్తారనేసి నువ్వు ధైర్యంగా పోయి దాని దాని నోట్లో చేయబడితే అది కరు కరుస్తుంది నేను ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని ఈ కాలం సేవలో కొంత జాగ్రత్తగా సేవ చేసుకోవడం నేర్చుకోండి దేవుడి యొక్క వాక్యాన్ని దేవించుడుగాక రూపామయ్య పరశుధరగు దేవ మా ప్రియ పర్లోకప్పు తండ్రి మీకు వందాలనైనా మీరు అనుగ్రహించిన బారాము ప్రవ్వ ఎంతో సులువైంది ఎంతో తేలికైంది కానీ గొప్ప ఎంతో ప్రయాసంతో మోస్తుంది ప్రవ్వ ఆ విషయాలు మీరు మాకు చూపించినైనా సర్పాములు తేళ్లు విజృంభించి పనిచేస్తాయి ప్రభా గొప్ప జనము సోమరులుగా ఉండి ప్రవ్వా మీ యొక్క బోధని మీ యొక్క సేవని చేస్తలేరు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ప్రకటించలేని స్థితిలో ఉన్నారు ప్రభా మొదటి వారు కడపటి వారు కావడం కడపటి వారు మొదటివారు కావడం మీరు చూపిస్తున్నారు అయినా గొప్ప జనము సేవకులు కావడం సేవకులు సోమరుగా గొప్ప జనంగా మా వారడం చూస్తున్నాం ప్రవ్వా దాసులు మట్టుకున్నైనా మీ యొక్క గృహ నిర్వాహకుని లాగానే ఉన్నాడు ప్రవ్వా ప్రవ్వ మేము జాగ్రత్తగా మా యొక్క గృహ నిర్వాహకత్వపు పనిని మేము ముగించుకోవాలి లోకంలో అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ప్రవ్వా భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం అయిన మేము భయపడం అయిన మేము చింతించాం ఎందుకంటే మా కొండ కోట మీరే ప్రవ్వ మా దాగుచోటు మీరే ప్రవ్వ మేము మీలో దాచబడ్డాక మేము ఎందుకు చింతిస్తాం యూషియా వాళ్ళే ప్రవ్వా మేము అనవసరంగా రెచ్చగొట్టి కలహాలలో పడిపోకుండా కాపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క ఆత్మలోనే జీవిస్తూ వచ్చు ప్రతి ఆత్మ మీ నుంచి వచ్చిందా సైతం నుంచి వచ్చిందా మేము గ్రహించలాగా మాకు సత్యాన్ని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం మోసపోకుండా కాపడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క పరిశుద్ధాత్మని మా నుంచి తొలగించదు ప్రవ్వా మేము పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే మీరు పరిశుద్ధులు ప్రవ్వా సులువుగా చిక్కులో పెట్టు పాపం నుంచి మేము దూరంగా పరిగెత్తాలా ప్రవ్వ అది గడప వద్ద పొంచింది ఆయన మమ్మల్ని మింగడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో దానికి చోటు మేము పాపంని అసహించుకుంటున్న మీ మేము రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా జీవించాలా మీలో ఏ పాపం లేదు అని వాక్యం సదవిస్తుంది తండ్రి మేము కూడా ఆ రీతిగా జీవించడానికి ప్రయాసపడాలి అటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ ను ఆచరించి మీరు అక్కడివరకు సిద్ధ పరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ తండ్రి అమ్మేంది